హలో ఆ మెర్సీ సిస్టర్ ప్రైజ్ లడ్ సిస్టర్ స్టార్టింగ్ ప్రేర్జెంట్ సిస్టర్ మీ వాయిస్ నన్ను రిమూవ్ చేశారు కాల్లో నుంచి మళ్ళీ కనెక్ట్ అయ్యాను నేనే రిమూవ్ చేశాను ఎందుకంటే మీ వాయిస్ ఏం వినిపిస్తలేదు ఒకసారి అట్లా డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయితే మంచిగా ప్రాపర్ గా వినిపిస్తుంది ఓకే ఓకే బ్రదర్ స్టార్ట్ చేస్తున్నారు పరిలో కొత్త పరిశుద్ధుడైన ఏసై నాయనా రక్షక ఈ మధ్యాహ్న సమయం అందు మేము కూడుకొని ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహిస్తున్న మంచి తరుణాన్ని బట్టి వందనములు స్తోత్రములు ఏసాయ రక్షక ఇందరికీ అయితే ఈ భాగ్యం లేదు ఏసయ రక్షక మాకు ఈ టైం అనుగ్రహించినందుకు వందనాలు వేసాయా మేము మంచిగా ప్రేయర్ లో పార్టిసిపేట్ చేసి ఆత్మీయ మేలులు పొందులాగునా అనుగ్రహించండియా ప్రభ ఎంతో మంది ఇరుకులలో ఇబ్బందులలో బాధపడుతున్నారు వారిని అందరినీ కాపాడండిసయ ప్రభ వైరస్ తో ఎంతో మంది బాధపడుతున్నారేస వారిని అందరినీ రక్షణ హస్త ఆశించండి సయా మరణాలను ఆపివేసేయండి సయా ఇప్పటికైతే స్టాటిస్టిక్స్ అయితే తగ్గి ఉన్నాయి సయా ఇంకెవరే కానీ మరణించడానికి వీలు లేకుండా ఉండలాగా అనుగ్రహించండి సయా ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకందరికీ నీడ్స్ మీరు ఎరిగిన దేవుడు వేసాయ ఆ నీడ్స్ అందరినీ మీరే సమకూరుస్తారని మాకు మాకందరికీ మంచిని అనుగ్రహిస్తారని మాకు వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడతారని విశ్వసిస్తూ ఈ కొద్ది విన్నపంలో క్రీస్ తీసిన పెద్ద పాప నైత్యంగా వేడుకుంటున్నాం దేవాన్ లోని ప్రేమ జ్యోతిని వెలుంగుమా నాలు ప్రేమ జోతిని వెలుంగనియుమా ప్రజాలికే నే దివేనై ప్రకాశమియ నాలోని ప్రేమ జ్యోతిని వెళ్ళంగీయుమ నీదు ప్రేమ పాటలో నేను సాగిపోవగా నీను చుచి సాగగా స్వామి నా కుర్ పుమా జీ వదా కా స్వామి నా కుర్ పుమా జీ వదా కా వదమా నాలు ప్రేమ జ్యోతిని విలుంగని జీవ జలముయుమా జీవదాతకా జీవ మాగము చి ప్రేమతో చేర్రిసి బ్రోమా నాోని ప్రేమ జ్యోతిని వెలుగనియమాోని ప్రేమ జ్యోతిని వెలుగనియుమా ప్రజాలిక ప్రకాశమీయగా నా ప్రేమ జ్యోతిని వెళ్ళుంగుమా హలో హలో థ్యాంక్ యూ అన్న ప్రైజ్ లోడ్ బ్రైజ్ సిస్టర్ అలాగే బ్రదర్స్ మీకు ఎవరికైనా ప్రేరేపణ ఉంటే దేవుని వాక్యం షేర్ చేసుకోవచ్చు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి చూసుకుందాం పరిశుద్ధుడ బు తండ్రి మీకు వదనాలైన సర్వోన్నతడ దేవ మీకే కృతజ్ఞతల స్థుతులు అర్పించుకుంటున్నాం తండ్రి ఈ దినమంతా మీ యొక్క సాం చేతి నడిపించి కాలం మిమ్మల్ని స్థుతించలాగన గనపరచలాగిన మీ యొక్క వాక్యం కొరకు సిద్ధపడుతుండగా మీరే మాకు సహాయకులు నడిపించండి యథార్థతతో పరిశుద్ధతతో వినయ భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి సేవకులుగా తయారు చేయండి ముఖ్యంగా మా ప్రవర్తన అంతట్లో ప్రభు మీ అధికారానికి మేము లోపడాలనైనా ఎందుకంటే అక్కడే జడిపోతుంది చెడిపోతుంది క్రైస్తవ జీవితం ప్రార్థిస్తున్నాం కానీ మీ ప్రవర్తన మా ప్రవర్తన మీకు సమర్పిస్తలేం మీలాగా మేము జీవించలేకపోతున్నాం క్రీస్తు కలిగిన మనసును ధరించుకోలేకపోతున్నాం క్రీస్తుని ధరించుకోలేకపోతున్నాం అది మా పరిస్థితి ప్రభు ఈరోజు మమ్మల్ని క్షమించామని ప్రార్థిస్తున్నాం ప్రయాస పడుతున్నాం ప్రభు దాని మీ సహం మాకు అవసరం తండ్రి మీరు లేకుంటే మేము చేయలేం ఆ రీతిగా జీవించలేం ప్రభు మీ యొక్క సుకృపాలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా వెదర్ వీ లీవ్ వి లీవ్ ఫర్ క్రైస్ట్ వెదర్ వి డై వీ డై ఫర్ క్రైస్ట్ అని వాక్యం ఉంది అవును ప్రభా ఒకవేళ మేము బ్రతికినా మీ కొరికే ఒకవేళ మేము చనిపోయినా కూడా మీ కొరికే అది ఎంతో తరి ఆధారంకరంగా ఉంది ఈ కాలంలో వాక్యం గొప్ప దేవజనులు ఎందుకు చనిపోతున్నారు అని అందరూ దుఃఖపడుతున్నారు ప్రభా ఉదయ నేను అదే ధ్యానిస్తున్నాను హెబ్రోన్ చర్చ్ మోర్ దెన్ ఫైవ్ పాస్టర్స్ చనిపోయినారంటే అంతమంది పాస్టర్స్ ని ఎప్పుడు సిద్ధపరచాలా మీకు సమస్తం సాధ్యం తండ్రి మీరు ఓవర్ నైట్ మీరు సేవకులను లేవనెత్తగలరు క్షణాలలో సేవకులను లేవనెత్తగలిగారు గతంలో పౌలు లాంటి వాడిని అవును ప్రభా మధ్యాహ్న కాలంన మండు టెండర్ సమయంలో ఒక దైవజని మీరు లేపారు గొప్పగా సేవ మిమ్మల్ని మహింపరచండి ఆ రీతిగా ఎంతో మీరు లేపుతూనే ఉన్నారు ప్రభా ఈ కాలంలో ప్రభా కాబట్టి మేము వాళ్ళని సపోర్ట్ చేయాలా మా సేవ దానికి సంబంధించింది సేవకులని సపోర్ట్ చేసే సేవ మాది మన అటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇంత గొప్ప భాగ్యం ఎవ్వరికి లేదు సంఘస్థులకు పరిచర్య చేయడము ప్రజలకు పరిచర్య చేయడం కానీ సేవకులకు పరిచయం చేసే సేవ బహు అటువంటి అవకాశం మీరు మాకు మీకు ఉన్నాడు కాబట్టి నైనా ఏ రీతిగా జాగ్రత్తగా మా ప్రవర్తనలో తండ్రి మీకు ఒప్పుకునిలాగానే మేము ప్రవర్తించాలని సహాయపడడం వాక్యం చేతని మేము శుద్ధీకరించబడాలి ఇంకా వేరే మార్గమే లేదు ఏ రీతిగా మీ యొక్క నడతను శుద్ధీకరించుకుంటారంటే వాక్యం చేత అని దా విధి కీర్తనలో జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు మా నడత మా ప్రవర్తన కేవలం మీ వాక్యం చేతని శుద్ధీకరింపబడుతుంది సిద్ధపడులాగన సహాయపడమని ఏ మమ్మల్ని సిద్ధపరిచి మీరే మహేమనందమని ఏ సుక్రీస్తు నా తండ్రి ఆ మేన్ మీకు తెలుగు వైబల్స్ అంటే చూసుకోండి నేను ఇంగ్లీష్ లో నిర్గమ సంఖ్యాకాండము పదో అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో ఒక వాక్యాన్ని మనం చేస్తున్నాం ఆ మేఘములకు సంబంధించిన వాక్యం ఈరోజు నేను అది అంశం ఎందుకంటే ఈ ఒక్క పదము మేఘము అనే పదము మొత్తము సంఘాన్ని రెండు పాయలుగా చీల్చి ప్రపంచమంతటి రోజు ఏ సంఘం తీసుకున్నా దానికి దాని పేరు గురించి మనం మాట్లాడం కానీ రెండే సంఘాలు రెండు పాయాలుగా చీల్చిబడ్డట్టు నేను చూపిస్తాను బైబుల్ అంతట్లో ఆ అది ఏ పేరన పెట్టుకొని సంఘం అవి ఇవెంజలికల్ సంఘాలు కావచ్చు లేక బ్రదరిన్ సంఘాలు లేక పెంత కోస్తు లేక మెయిన్ లైన్ సంఘాలు అంటే మెయిన్ లైన్ చర్చెస్ అంటే బ్యాప్టిస్ట్ చర్చ్ ఎస్పీజి సెంట్ థామస్ హెబ్రోను హెర్ హెర్మోను మెథడిస్ట్ ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి ఆంగ్లికన్ చర్చెస్ అంటే రకరకాల పేర్లు ఉంటాయి వాటికి గ్రూప్స్ క్యాథలిక్ చర్చెస్ అని అవి ఏవైనా కానీ మనకు తెలుసు సంఘము ఒకటే వధువు అది నిష్కలంకంగా ఉండాలనేది ఒకటి తెలుసు మనకి అయితే ఈ సంఘాలన్నీ ప్రపంచంలో ఇప్పుడు ఏం జరుగుతున్నాయంటే రెండుగా విభజింపబడ్డాయి ఆ ఏ కోవకు చెందినా మొదటిది ఏంటంటే నేను శ్రమలకు ముందు ఎత్తబడతాను శ్రమలు చూడకుండా ఎత్తపడతాను అనేది ఒక సంఘం శ్రమల తర్వాత ఎత్తబడతాను అనేది ఇంకొక సంఘం అయితే నేను మొదటి నుంచి మీకు చెప్పేది ఏంటంటే గుడ్డిగా నమ్మేసి పోయే సేవ జీవితం కాదు మనము లేఖనలను పరిశోధించుతాం మనకు అనుగ్రహించబడింది లేఖనను మీరు పరిశోధించలేదా మొదట ఏం రాయబడిందో మీరు చదవలేదా చదువువాడు గ్రహించును గాక అని హెచ్చరించండి మన దేవుడు నువ్వు చదువుకోవడం నేర్చుకోవాలి ఎందుకంటే వృద్ధాప్యంలో కూడా నేను చదువుకొని నేను ఈరోజు కూడా ఎన్నో పేజీలు వందల పేజీలు చదువుతూ ఉంటాను నాకు ఇంకా సైట్ ప్రాబ్లమ్స్ రాలే అసలు చదువు చదవణలకి సైడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కంట్లకి బైబుల్ అక్షరాలు చాలా చిన్నగా ఉంటాయి కదా మళ్ళీ అటువంటి చిన్న అక్షరాలు చదవాలంటే అద్దాలు పెట్టుకొని చదవాల్సి వస్తుంది కానీ దేవుడు నాకు ఏ సైడ్ ప్రాబ్లం ఇవ్వాలి నేను ఇంకా కొన్ని థౌసండ్స్ ఆఫ్ పేజెస్ చదువుతా ఒకటి కాదు రెండు కాదు సంవత్సరానికి కొన్ని లక్షల పేజీలు చదువుతుంటాను నేను అయినా గాని నాకు ఏ సైడ్ ప్రాబ్లం రాలేదు ఐ ప్రాబ్లం రాలేదు ఎందుకు రాలేదంటే చూసుకోండి వాక్యానికి మనం పరిశోధించిన ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆయనని మనల్ని కాపాడుతూ ఉంటాడు మన కండ్లని మన శరీరాలని మన అవయవాలను అన్నిటినీ ఆయన కాపాడుతుండే ఎందుకంటే వాక్యం ఉంది వాక్యమే మనల్ని శుద్ధీకరిస్తుందని ఆయన వాక్యము మన ఎముకలకు సత్తువనిస్తుందని కాబట్టి వాక్యమే శుద్ధీకరిస్తుంది వాక్యమే సత్వనిస్తుంది వాక్యమే స్వసతనిస్తుంది ఆయన వాక్యము బయలుదేరినాకనే స్వసత అని వాక్యం ఉంది దాని తర్వాత మార్కు సువార్త పదహారాది చివరి వచ్చినప్పుడు చూస్తాము ఆయన వాక్య ఆయన వాక్యము వెంట వెల్తనే సూచక క్రియలు జరుగుతా ఉన్నాయి సూచక వాక్యము స్థిరపరచబడింది అలి కాబట్టి వాక్యంలో మిస్టేక్స్ చేయడానికి వీల్లేదు మనం చేసినాం గతంలో కానీ సరిదిద్దుకుంటున్నాం ఒక సంఘము నేను శ్రమలు చూడకుండా ఎత్తే పడతాను అనేది ఒక గ్రూప్ అన్నట్టు అదా ప్రపంచంలో చాలా పెద్ద గ్రూప్ ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ నమ్ముతాయి 5% లో ఆ 2.5% పాయింట్ ఫైవ్ పర్సెంట్ చర్చెస్ ఏం నమ్ముతాయంటే తర్వాత ఎతబడతాది సంఘం ఆ దాన్యలు దర్శనం గురించి మాట్లాడతారు ఏడు వారాల ధాన్యలు ఏడు వారాల ప్రవచనం అని ఎన్నో ప్రవసీ ప్రప ప్రపంచ ఆ కార్యక్రమాలలో పరిచయలో మనుషులు పంచుకుంటూ ఉంటారు ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ శ్రమలు ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ శ్రమలకు ముందు సంఘం ఒకటి ఎత్తబడుతుందని ఇంకొక గ్రూప్ ఏమంటదంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చర్చ్ ఎగ్జాక్ట్లీ త్రీ ఇయర్స్ తర్వాత సంఘం ఎత్తబడుతుందని మరొక గ్రూప్ ఉంది రిమైనింగ్ టూ రిమైనింగ్ లాస్ట్ అది శ్రమల తర్వాత ఎత్తబడుతుందని అయితే ఇప్పుడు నేను ప్రశ్న వేసినాను అనుకోండి మీ పరిస్థితి ఏంది మీరు ఈ మూడు గుంపులు ఎక్కడున్నారు నేను ఈ మూడు గుంపులు లేననేసి చెప్తా ఫస్ట్ పాయింట్ ఎందుకంటే నేను వీటన్నిటిని పరిశోధించి తెలుసుకున్నాను నేను ఈ మూడు కోవాకు చెందిన కాదు ఎందుకంటే నేను శ్రమలకు ముందు ఎత్తబడను నేను శ్రమల కాలంలో ఎత్తబడను శ్రమల తర్వాత ఎత్తబడను ఈ ఎత్తబడము అనేది ఏంటంటే ఎస్కేప్ అన్నట్టు ఎస్కేపిజం తప్పించుకోవడం పని దొంగ అంటాం చూసినారా ఒకరితే చెప్పాలంటే పని అన్నట్టు నేను ఏం శ్రమ చూడకుండా ఎత్తబడతాను బ్రదర్ అది పని బుద్ధి అన్నట్టు నేనేం శ్రమలు చూడకుండా ఎత్తబడతాను కాబట్టి నేనేం పని చేయను అవసరం లేదు పొద్దున్న వేసి ప్రార్థన చేసుకుంటా పరిశుద్ధంగా ఉంటాను నేను నా కుటుంబము నా అంతే నా ఇల్లు కనుకలు వేసుకుంటాను దశంభావాలు ఇచ్చుకుంటాను దాన చేసుకుంటాను నాది నేనే చూసుకుంటాను అది గుంపు ఫస్ట్ గుంపు అది వాక్యానికి విరుద్ధం అయితే శ్రమలకు ముందు ఎత్తబడడం శ్రమల తర్వాత ఎత్తబడడం శ్రమల మధ్యలో ఎత్తబడడం ఏంది ఆయన కిందికి దిగొస్తుంటే నువ్వు పైకి ఎందుకు ఈ బోధ కూడా అర్థం కాదు మనుషులే ఆయన భూమిని అడుగు పెడతాడు అన్నాడు అపోసుల కార్య మొదటి అధ్యాయంలో దేవదూత అంటున్నాడు ఓ గలిలో ఎందుకు పైకి తీరు చూస్తున్నారు ఈ ఏసు ఏ రీతిగా పైకి కొనిపోబడనో అదే రీతిగా క్రిందికి దిగివచ్చును మంచిదే బ్రదర్ ఆయన కిందికి దిగరా నేను మధ్యలోకి వెళ్ళిపోతాను నేను పైకి వెళ్ళిపోతారే ఆయన కిందికి వస్తే నువ్వెక్కడికి పోతావు అక్కడే ఉంది కదా తప్పిపోయి అంతా ఎంటైర్ చర్చ సిస్టమ్ తప్పిపోయింది ఇది నేను మీకు ఇస్తున్న ప్రశ్నే కాదు నేను పాస్టర్లతో మాట్లాడినా చాలాసాలే ప్రేమ పూర్వకంగా బిషప్లతో కూడా మాట్లాడినా మీరిటనే బోధిస్తున్నారు కదా పెద్ద పెద్ద పాస్టర్స్ అద్భుతాలు జరుగుతాయి వాళ్ళ సేవలు స్వస్థతలు జరుగుతూ సేవలు అవన్నీ నువ్వు సమర్థించుకుంటున్నావా నా సేవలో స్వస్థతలు జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్పే వాక్యం కరెక్ట్ అని మనం అట్లా సమర్థించుకుంటున్నాం ఈరోజు ప్రపంచం అంతట కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక్కటే ఎందుకు ఒక్క పదం ద్వారా మొత్తం చర్చంతా అంతా తారుమారైపోయిందంటే ఈ మేఘములు అనే పదం యేసు ప్రభు రెండవ రాకడాకు సంబంధించిన జ్ఞానం మనకు చాలా ఇంపార్టెంట్ సేవకులకు ఎందుకంటే ఆయన వచ్చే టైము ఆయన వచ్చే విధానము దానికి సంబంధించిన సూచనలు నీకు అర్థం కాకపోతే క్రైస్తవత్వం అంతా కేవలం దాని కొరికే కదా జీవిస్తుంది నీ మొత్తం విశ్వాసమే తారుమార్ ఆయన వచ్చే టైంకి నువ్వు కాకపోతే ఉదాహరణకి ఆ రోజు శ్రమలు చూడకుండా ఎత్తబడతానంటే ఈరోజు ప్రపంచం అంతా శ్రమలుగుండా పోతుంది ఎంటైర్ ప్రపంచం మీరు శ్రమలు ఉంది ఎవ్వరు గ్రహిస్తలేరు తెగుళ్ళు ప్రకటన గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ బయటికి వచ్చేసినాయి అవి మనం చూస్తున్నాం కళ్ళారా నాలుగు సంవత్సరాల క్రితం చూపించిన ప్రవచనాలు ఇప్పుడు నెరవేరుతున్నాయి అంటే నాలుగు సంవత్సరాలు చూపించిన ప్రవచనం బైబిల్లో ఉంది ఆల్రెడీ బైబిల్లో ఉన్న ప్రవచనాన్ని మనకు చూపించిండు ఇది త్వరలో నెరవేరుతుందని హెచ్చరించండు అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇప్పుడు అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందే హెచ్చరించండు దేవుడు కాబట్టి ఇప్పుడు చూడండి సంఖ్యాకాండము పదవాధ్యయము ముప్పై నాలుగవ వచనంలో ఒక వాక్యాన్ని మీకు చూపిస్తున్నా ఈ మేఘము అనేది దేనికి సంబంధించింది గాడ్స్ క్లౌడ్ లెడ్ దెమ్ ఆన్ బైటే వెన్ ది బ్రోకప్ క్యాంప్ వెన్ ది బ్రోక్ క్యాంప్ అండ్ సెట్ అవుట్ కాబట్టి చూడండి వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరినాక ఆ యొక్క దేవుని మేఘము వారిని నడిపించినట్టు మనం చూస్తా మేఘం ముందుకు దాని వెనుక వీళ్ళు వెళ్తా ఉన్నారు అన్నట్టు కాబట్టి ఈ మేఘము దేనికి సంబంధించిందంటే దేవుడు మేఘం రూపకంగా వచ్చిండు లేక ఆయన మహిమ రూప ఆయన మహిమ మేఘం రూపకంగా ఉంది అక్కడ అక్కడైతే ఆయన సన్నిధి ఉంది బైబిల్ మనం చూసినప్పుడు ఆ సంఖ్యాకాండం పదవద్యము ముప్పై నాలుగవ వచ్చు దేవుని సన్నిధి మేఘము వలె ఉంది లేక దేవుని సన్నిధిలో మేఘం ఉంది అక్కడ మనం చూస్తూ ఉంటాం అది మనం అర్థం చేసుకోవాలా దాని తర్వాత పాత నిబంధన కాలపు పుస్తకాలు ఎన్ని చూసినా కానీ సొలమును ఆ యొక్క మందిరాన్ని కట్టినప్పుడు మొట్టమొదటి మందిరం దేవునికి ఏమంత ఇష్టం లేదు ఆ మందిరం ఎందుకంటే మనుషుల హస్తల నిర్మించబడ్డ మందిరంలో నివసించడనే అపోస్లకరణ హెచ్చరించండు పేతుర్ ద్వారా మనకి ఎందుకంటే ఈ ఈ మందిరము అదే ఆచారబద్ధమైన జీవితము బానిసత్వానికి సాదృశ్యం కానీ ఆత్మీయ మందిరము స్వాతంత్రానికి సాదృశ్యం ఇది మనం అర్థం చేసుకోలేదు ఈరోజు ప్రపంచమంతటా మందిరాలకు పరిగెత్తుతూ ఉంటారు మనుషులు ఏ మతంలోనే కానీ కానీ అవి ఉన్న వాళ్ళ కొరికే ఎందుకంటే ప్రభు పుట్టేంత వరకే ఆ మందిరాలు ప్రభు పుట్టి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయినాక వాటికి స్థలం లేదు వాటికి స్థానం లేదు వాటికి ప్రాధాన్యత అసలే లేదు వాటిలో పరిశుద్ధత అసలే లేదు దాన్ని నువ్వు ఎంతగా అలంకరించుకున్నా బయట చెప్పులు విడిచి లోపలికి దాంట్లో ఏం పరిశుద్ధత ఉండదు అది బిల్డింగ్స్ ఇటుకలు ఇసుక సిమెంట్ తప్ప ఏం లేదు అక్కడ రాళ్ళు రప్పలు అవి రాయి కూడా కోలిపోతాయని చెప్పి నేను ప్రవచనం రెండవ లెయర్ ప్రవచనం అది రాయి మీద రాయి నిలబడదన్నాడు అది అయింది కదా సొలమూన మందిరం విషయంలో భవిష్యత్తులో కూడా జరుగుతుంది ఆ ప్రవచనం ఎందుకంటే ప్రవచనం ఎప్పుడు రిపీట్ అవుతా ఉంటది కాబట్టి దేవుని సన్నిధి అదొక ఆశ్చర్యకరమైంది అనేసి మనం పౌలు ద్వారా నేర్చుకుంటా ఉంటాము అదొక మేఘము వలె దేవుని మహిమ మేఘము వలె ఉంటుంది అనేసి అక్కడన్ని పాత నిబంధన పుస్తకాలలో చూస్తాం సొలమోన మందిరాము ప్రతిష్ట చేసినప్పుడు ఏం జరిగింది దేవుని మేఘము దిగివచ్చింది దేవుని మహిమ మేఘము వలె మందిరాన్ని కప్పివేసింది లోపల లోవ్వ అడుగుబెట్టలేకపోయింది లోపలికి ఆయన మహిమ అట్లా కప్పేసింది అట్లా వచ్చేసింది మేఘం వలె వాక్యం క్లియర్గా అంటే ఆయన మహిమ మేఘానికి సాదృశ్యం ఇంకో రీతిగా చెప్పాలంటే ఆయన మహిమ అంటే ఆయన ప్రసన్న ఆయన ఆయన ఆయన ఏమంటాం ఆయన ప్రజెన్స్ అంటాం ఇంగ్లీష్ లో అంటే ఆయన వచ్చిండు అంటే మేఘం రూపకంగా వచ్చిండు హిశాల్ పల్లె మేఘం రూపకంగా నడిపించండి మేఘం స్తంభం వల్లే ఉండి నడిపించింది ఆ మేఘం ఎట్లా పోతే దాని ఎంటర్ వీళ్ళు నడిపించే దేవుడు ఎందుకంటే తండ్రి కాబట్టి అందుకే తండ్రి అనే గుణగనం ఉంది దేవుడికి కుమారుడు వల్లే మనం మన కొరకు కాబట్టి ఆయన మన కొరకు చనిపోయిండు లోకపాపం మోసుకొని దేవుని కోరపిల్ల సమస్త మహిమ ఆయనకే కాబట్టి ఆయన కుమారులాగా మనకు కనిపిస్తుండడు కానీ మొదటి నుంచి ఇప్పటి వరకు ఆయన పర్శుదాత్మ రూపకంగానే ఉన్నాడు కనిపించే దేవుడు కనిపించకపోయే ఇప్పుడు కనిపించని దేవుడి రూపకంగా ఏ స్ప్రో మనకు కనిపించశ్చర్యకరంగా మనకు కనిపిస్తుండడు మేఘము వలె ఇక్కడ ఈ వాక్యం అంతట్లో అదే రీతిగా మనము కొంత సామె కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయంలో ఆ మేఘానికి సంబంధించిన విషయం ఉంది చూడండి ఇప్పుడు మనము బైబిల్ చదువుతప్పుడు మనం ఎప్పుడు ఇట్లా చదవాలా ఈ మేఘములు అనేది ఒక టాపిక్ తీసుకొని ఆ వారం అంతా స్టార్ట్ చేసుకుంటేనే ఎన్ని వాక్యాలన్నా మేఘానికి సంబంధించినాయి వాటన్నిటిని మీరు ఒకదాని వెంబడి ఒకదాని వెంబడి అరేంజ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ అర్థం తెలిసిపోద్ది అన్నట్టు మేఘము అంటే దేనికి సదృశ్యం బైబుల్ అంతట మేఘము చిహ్న చెప్పబడింది ఇప్పుడుండే మేఘములు అంటే ఉంటాయి అందులో ఇప్పుడు వర్షకాలం స్టార్ట్ అయింది ఇప్పుడు తెల్లవారులు వేస్తే మేఘాలు ఉంటాయి చల్లగా ఉంటుంది వాతావరణం మళ్ళీ డే అయ్యే కొద్ది వేడి పెరుగుతూ ఉంటుంది మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు చల్ల పెడుతూ ఉంటుంది మేఘములలో ఉంటాయి ఆ మేఘములు ఎంత దూరం కొట్టుకొని అంత దూరం పోతూనే ఉంటాయి కానీ ఎదుటి నుంచి ఇంకొక మేఘం వచ్చి కొట్టుకుందనుకో అప్పుడు ఉరుములు రావడం మెరుపులు రావడం వర్షం స్టార్ట్ అవుతూ ఉంటుంది అది విధానం కానీ ఆ మేఘం వేరే ఈ మేఘం వేరే కానీ అర్థంగానే క్రైస్తవ జీవితంలో ప్రకృతి సహజంగా ఉన్న మేఘాన్ని అర్థం చేసుకున్నారు కానీ ఆత్మీయమైన చిహ్న పరంగా ఉన్న మేఘాన్ని అర్థం చేసుకోలేకపోయినారు చిహ్న పరంగా ఉన్న మేఘము దేవుని మహిమకి సాదృశ్యం చూడండి ఆ కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం నాలుగవ వచనం చూడండి కీర్తనల గ్రంథము అరవై అధ్యాయము నాలుగవ వచనంలో ఆయన ఎట్లా ఉన్నాడు ఇప్పుడు చూడండి దేవుని గూర్చి పాడి ఆయన నామమును బట్టి స్తోత్ర గానము చేయడి వాహనమెక్కి ఎక్కి అరణ్యంలోను అరణ్యంలో ప్రయాణం చేయ దేవుని కొరకు ఒక రాజ్య మార్గము చేయడి యోహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి ఆ రీతిగా ఉంది కదా ఇంగ్లీష్ తెలుగులో తెలుగులో ఏ రీతిగా ఉంది ఇంగ్లీష్ లో చదువుతుంది చూడండి ఇంగ్లీష్ ఎంత తేడా ఉంది అందుకే మనము రెండు చదవాలి ఎందుకంటే వాక్యం చెప్పేవాడు ఇప్పుడు ఈ నాలుగో వర్షం చదివండి అనుకోండి దేవుని గురించి పాడుడి ఆయన నామంలో బట్టి స్తోత్రగానం చేయడి వాహనం ఎక్కి అరణ్యంలో ప్రయాణం చేయు దేవుని కొరకు ఒక రాజ్య మార్గం చేయడి నువ్వు చేయాలి వారిని యహోవాను ఆయన నామంను బట్టి ఆయన సన్నిధిని ప్రవర్ ప్రహర్షించుడి అంటే నేను మహిమపరచాలా అయితే ఆయన ఏదో వాహనం అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాడట చూడండి ఇక్కడుంది కానీ ఇంగ్లీష్ బైబుల్కి వస్తే మీకు తెలిసిపోతుంది ఎంత తేడా ఉంది చూడండి నేను ఇంగ్లీష్ బైబుల్ చదువుతున్న ఇప్పుడు అదే డిఫరెన్సెస్ మనం ఎప్పుడన్నా కానీ తెలుగు బైబుల్ చదివితే ను ప్రకటించినప్పుడు ఖచ్చితంగా ఒక దశనే ఒక స్థితిలోనే ప్రకటిస్తున్నావు లేక ఒక కోషంన ఒక కొనాన ఒక అంశమే లేక ఒక డైమెన్షన్ అంటా ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఒక డైమెన్షనే నువ్వు ప్రకటిస్తున్నావు దేవుని యొక్క ఒక్క గుణగణమే ప్రకటిస్తున్నావు కానీ సంపూర్ణంగా ఆయన గుణగణాలు ప్రకటిస్తలేవు అప్పుడు చెప్పండి ఎట్లా కార్యం జరుగుతుంది ఇంగ్లీష్ చదువుతున్నాయి ఇప్పుడు చూడండి సింగ్ టు గాడ్ సింగ్ ప్రైజెస్ టు హిజ్ నేమ్ exult the one who rides on the clouds enta teda undi sindra rides on the clouds anundi telugulo kashtaparki vahana mekki ayana vastunadu chaana teda undi kada vahana mekki aranamla prayanam cheyi devun koriki oka rajamargam cheyidi ayana marganni manam sarala cheyalanta ee baptism ichi johann etlaina marganni sarala chesindi manam etheyalanta reddo reddavara kadiki బాప్తిజం ఇచ్చి యోహాను మొదటి రాక్కడికి ఆయన మార్గం సరళం చేసిండు నువ్వు నేను కలిసి ఆయన రెండవ రాకడకు ఆయన మార్గంని సరళం చేయాలా అది ఈ వాక్యం చెప్తుంది కానీ ఆయన ఎట్లా వస్తుడు ఇంగ్లీష్ లో ఏమంటుంది ఆయన మేఘముల మీద హీ రైట్స్ ఆన్ ద క్లౌడ్స్ అని ఉంది రైట్స్ ఆన్ ద క్లౌడ్స్ చెప్పండి ఎవరన్నా మేఘముల మీద ఎవడన్నా ప్రయాణం చేయగలడా నడవగలడా ఇంగ్లీష్ లో అట్లా ఉంది తెలుగులో చూడండి తర్జుమా చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలివిగా ఆ తర్జుమాలో మేఘము తీసిపడేసి వాహనం అని పెట్టారు ఎందుకంటే ప్రకృతి సహజం కదా మనుషులు ఈ తర్జుమా చేసేవాడు కూడా అటనే అర్థం చేసుకున్నాడు అవును మేఘముల మీద ఎట్లా వస్తాడైనా మేఘం మీద సవారు చేస్తారు వాహనం మీద సవారు చేస్తారు కానీ అని వాహనం అని పెట్టారు వాహనం ఎక్కి కానీ ఇంగ్లీష్ లోనేముంది ఈ రైడ్స్ అండ్ ద క్లౌడ్స్ ఈ విషయం బాగా అర్థం చేసుకోండి క్లౌడ్స్ ఎప్పటికైనా జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ నేను వెతుకుతున్నాను ఇప్పుడు జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ లో ఏముంది తెలుసా క్లౌడ్స్ అంటే ఒక్కొక్క తర్జుమాలో ఒక్కొక్క రీతికి ఉంది కింగ్ జేమ్స్ వర్షన్ నేను చూస్తున్న ఇప్పుడు ఒక దాంట్లో హీ ఆన్ హెవెన్స్ అని ఉంది హీ రైడ్స్ ఆన్ ద హెవెన్స్ అని ఉంది హెవెన్స్ అంటే ఎన్నో ఉన్నాయి ఒకటి కదా రెండు కాదు కదా కాబట్టి ఈ క్లౌడ్స్ అనేటిది మొదటిదిగా ఆయన ప్రసన్నతకి ఆయన సన్నిధికి సాదృశంగా ఉందన్నట్టు మనం చూస్తున్నాం సంధ్యాకాండంలో ఎక్కడనేమో ఆయన మహిమకు సాదృశ్యంగా ఉందంటున్నాడు ఆయనకి వాహనం లాగుంది కూడా అంటున్నాడు క్లౌడ్స్ ఆశ్చర్యంగా ఉంది కదా క్లౌడ్స్ మీద ఎవరన్నా సవారీ చేస్తారా అందులో కేవలం నీళ్ళే నీళ్లు తప్ప ఏముంటాయి చెప్పండి ఇప్పుడిప్పుడు బాగా అర్థమవుతుంది మీకు చూడండి యశ గ్రంథము నాలుగవ అధ్యాయంలో ఆయన వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అనేది గ్రంథము నాలుగవ అధ్యాయము మూడు ఆరు వశనాలలో ఆయన మేఘముల మీద వస్తుండని ఇందాక చూస్తున్న వాక్యము కానీ మేఘంలో నీళ్లు ఉంటాయి కదా ఈ మేఘం నీళ్లకు సంబంధించింది కాదు నాలుగవ అధ్యాయం ఏషయా గ్రంథము నాలుగవ అధ్యాయము మూడు ఆరు వచనాలలో సియోనులో శేషించిన వారికి ఎరుశలేములో నిలబడిన వారికి అనగా జీవం పొందుటక ఈ ఎరుశలేములో దాఖలైన ప్రతి పేరు పెట్టుదురు తర్వాత మూడవ వచనం తీర్పు తీర్చు ఆత్మల ఆత్మవలనను దహించు ఆత్మవలను ప్రభు సేను కుమార్తెలకు ఉన్న కల్మషణంను కడిగిపోయినప్పుడు కూప్ తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయినప్పుడు సేయును కొండలోని ప్రతి నివాస దాని ఉత్సవ సంఘముల పగలు మేఘ ధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యహోవ కలిగజేసను ఇప్పుడు చెప్పండి మేఘాలలకి వర్షం పడుతుంది కదా నీళ్ళు వస్తాయి కదా ఇక్కడ మేఘాలలకి అగ్ని వస్తుంది ఇప్పుడు చెప్పండి ఆ మేఘం ఈ మేఘం ఒకటేనా ఎక్కడన్నా మేఘాలలోకి వెళ్ళి అగ్ని వస్తుందంట ఇక్కడ మనకేమో మేఘాలయాల నుంచి వర్షం వస్తుంది నీళ్లు వస్తాయి ఎప్పుడు అర్థం చేసుకుంటాం మనం ఆ మేఘం వేరే ఈ మేఘం వేరే అనేది తేడా తెలిసిపోతుంది కదా అక్కడ ద లార్డ్ ఇంగ్లీష్ చూడండి ఇంత బాగుంది ద లార్డ్ విల్ క్రియేట్ అ క్లౌడ్ ఆఫ్ స్మోకింగ్ ద క్లౌడ్ ఆఫ్ స్మోక్ డ్యూరింగ్ ద డే అండ్ అ గ్లోయింగ్ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ డ్యూరింగ్ ద నైట్ అదే మేఘంలో నుంచి పొగ వస్తుంది అదే మేఘం నుంచి అగ్ని వస్తుంది రాత్రి అగ్ని వస్తుంది ఉదయం పూట పొగ వస్తుందంట హీస్ గ్లోరీ విల్ కవర్ ఎవ్రీథింగ్ ఈ మేఘము ఆయన మహిమ ఆయన మహిమకు సాదరుశంగా ఉందంటే ఆయన మహిమ మొత్తాన్ని కవర్ చేసి పడేస్తుందంట ఇట్ విల్ బి అ షెల్టర్ ఫ్రమ్ ద హీట్ డ్యూరింగ్ ద డే ఆస్ వెల్ అస్ ద రెఫ్యూజ్ అండ్ హైడింగ్ ప్లేస్ ఫ్రమ్ స్టాంప్స్ అండ్ రెయిన్స్ ఆ మేఘమే వేరే మొత్తానికి దాని దీనికి సంబంధం లేనట్టుంది ఇక్కడ చెప్పబడుతున్న మేలు చాలా డీటెయిల్డ్ గా నేను దీన్ని ధ్యానిస్తున్నాను కానీ ఒక్క వాక్యాన్ని నేను ఇప్పుడు మీకు చూపించేస్తా ఒక్క వాక్యాన్ని చూపించేసి ఇంకా నేను క్లోజ్ చేస్తాను మనం ప్రార్థనలోనికి వెళ్ళిపోవచ్చు వెబుల్ రాష్ట్ర ఒకటే వాక్యం ఇది అర్థమైపోయిందంటే కృత నిబంధనలు ఉన్నాం కాబట్టి బహుసునాసం అన్నట్టు అర్థం చేసుకోవడం వెబుల్ రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయం మీకు బాగా అర్థమవుతుంది ఇది ఇంకా ఇప్పుడు కాబట్టి డౌటే ఉండదు అన్నట్టు తర్వాత కాంట్రవర్సీ ఎట్లా విభజింపబడింది చర్చు ఈ యొక్క వాక్యం మీద అనేది కూడా చూపిస్తాను నేను మీకు చూపించి మీకే ఒక్క చెప్పేస్తాను మీరే తీర్మానించుకోండి మీరు వింటుంది మీరు విన్నది ఏ రీతిగా ఉందనేది హెగులు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఒక వీక్షణ చూడండి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అని స్టార్ట్ అవుతుంది వాక్యం కాబట్టి ఇక్కడ మేఘము క్రొత్త మేఘం ఏం తెలుసా ఆయన మహిమనే కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ మొదటి వచనంలో గొప్ప సాక్షి సమూహమే మేఘమంట అంటే దేవుని బిడ్డలు విశ్వాసులే దేవుని మహిమ లేక మేఘమంట గొప్ప సాక్షి సమూహం అంటే ఎవరైతే ఆయన గురించి సాక్ష్యం ఇస్తారో వాళ్ళందరూ మేఘంలే అంట వాళ్ళంతా ఒక మేఘంలో ఒక భాగం అంట మన మన స్థుతుల మీద ఆయన ఆశనే మనము ఆయనని మహిమ పరుస్తుంటే అది ఆయనకి వాహనం లాగా ఉంటుంది నీ మహిమ ఆయనని ఆకర్షించుకుంటుంది ను ఆయనని మహిమ పరుస్తుంటే ను ఆయనని గనపరుస్తా ఉంటే ఆయన ఈ లోకంలోకి వస్తూ ఉంటాడు అది పాయింట్ ఆయన ఈ లోకంలోకి రావాలంటే సీక్రెట్ నేను నేర్చుకున్న ఆయనని గనపరచాలి ఆయన మహిమ నేను ప్రార్థన చేసినప్పుడు నా దగ్గరికి ఆయన రావాలా నేను అట్రాక్ట్ చేయాలి ఎందుకంటే నాలో ఉంది ఆయన ఆత్మ మళ్ళీ నాలో ఉన్న ఆయన ఆత్మ ఆటోమేటిక్గా నేను అట్రాక్ట్ చేస్తుంది కానీ మనకట్లేదు మన ఆత్మ సిద్ధమే కానీ శరీరం సిద్ధం కాదు కదా ఎందుకంటే నీ శరణం అలిసిపోతుంది వయసు దాటిపోతుంది దాన్ని విపరీతంగా పోషింపజేసేసినావు నువ్వు ఏది పడితే అది తినేసి దాన్ని మొత్తం చెడగొట్టుకొని అనారోగ్య పాలైపోయినది ఇప్పుడు నువ్వు దాన్ని రివర్స్ చేసుకో మన ఎప్పుడు మనము సమర్థించుకో ఎట్లా రివర్స్ చేసుకోవాల హెల్త్ ప్రాబ్లమ్స్ మనకి తెలుసు అది జ్ఞానం మనకి డాక్టర్లు అవసరం లేదు ఎందుకంటే మనకి డాక్టర్ పరమ డాక్టర్ అనేసి డాక్టర్ దగ్గర పోద్దని నేను ఎప్పుడు చెప్పలే నేనే పంపించిన చాలా మంది డాక్టర్ జరిగి కానీ ఒక దశలో నీకు అవి అవసరం లేదు నువ్వు ఆ దశకి ఎదగలేదు ఇంకా ఉత్త విశ్వాసం ఉంటే సరిపోదు నేను చెప్తున్నా ఎన్నిసార్లు చెప్తున్నాను ఉత్తగా విశ్వాసం ఉంటే సరిపోదు నీ విశ్వాసము క్రియారూపకంగా ఉండాలా ఉదాహరణకి నీ శరీరంలో అవయవానికి నొప్పినప్పుడు మరి మంది లేదా అది క్రియారూపకం లేదు నాకు విశ్వాసం అది లేవు నాకు స్వస్థపాస్త్ర అంటే అరే శరీర నియమం కూడా కదా నువ్వేమో ఎంతెందో తినేసి నీ శరణి జడగొట్టుకున్నావు ఎక్కడెక్కడో తిని ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో తాగి నీ శరణ్ణ జడగొట్టుకున్నావు మళ్ళీ దానికి స్వస్థత రావాలంటే మళ్ళీ దాని నియమం నువ్వు అర్థం చేసుకోవాలి కదా ఆత్మ నియమం వేరే శరీర నియమం వేరే మనమంతా రబ్బీష్ రబ్బీస్ తినేస్తాం పెండిలోకి పోయినామంటే ఫోర్ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ ఉడకబెట్టిన అన్నము కూరలు తింటాము అండ్ ఏముంటాయి ఏముండవు సత్వ అండ్ ఏ పోషక పదార్థాలు ఉండవు లవణాలు ఉండవు అన్ని ఎగిరిపెట్టాయి గాలిలో సప్పది అది పనికిరాంది తిండిది రుచికరంగా ఉంది కాబట్టి మసాలాలు వేసిరు కాబట్టి అల్లం వెళ్ళిపోయి అవన్నీ చేస్తారు కాబట్టి రుచిగా ఉందని విప్పదిగా తినేస్తారు కడుపులన్నీ వాసిపోతా ఉంటాయి పొట్ట పెద్దగా ఉంటే నువ్వు ఇంకా ఏం పనులు చేయలేవు నీ లైఫ్ లో ఆయాసం ఆయాసం వస్తూ ఉంటది నువ్వు ఇంత దూరం నడకలేవు ఇంత దూరం పరిగెత్తలేవు కొండలు ఎక్కలేవు మనతో పాటు సేవకు వస్తే తెలుస్తుంది ఊర్లల్లో థౌసండ్ ఫీట్ ఎక్కాల కొండ ఎక్కుతారా చెప్పండి థౌసండ్ ఫీట్ కొండ ఎక్కి దిగాల కొన్నిసార్లు కొన్ని కిలోమీటర్లు నడవాలా మళ్ళీ పొట్టలు వేసుకొని బరువు శర్రం బరువు ఒకటి మనం నడవగలమా నేను ఎప్పుడు కూడా వ్యతిరేకించిన తినండి మీరు ఏదైనా తినండి కానీ జ్ఞానం కలిగి తినండి ఏది తింటే మంచిది ఆరోగ్యానికి అది అవసరం ఈ దినో తినదని నేను చెప్పాను ఫ్రాంక్ మితంగా ఉండండి ఇప్పుడు మా రైస్ తింటా ఉంటారు విపరీతంగా మూడు పూట్ల రైస్ తింటే బాడీ అంతా గ్లుకోస్తో నిండిపోయి అవి వాళ్ళన్నీ ఉప్పిరి ఉప్పిరి ఉప్పిరి ఊపిరి ఆడకుండా వాటి ఊపిరాలి ఎందుకంటే జీవకణంలో నీ మొత్తం శరీరానికి హాఫ్ టీ స్పూన్ కంటే ఎక్కువ షుగర్ పడదు ను హాఫ్ టీ స్పూన్ కంటే ఎక్కువ షుగర్ తిననే తినద్దు కానీ కిలోల కిలోల షుగర్లు తినేస్తున్నావు రోజుకి నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు కాఫీలు వేసుకొని తాగేస్తున్నావు దాని అన్నం సెవెంటీ సెవెన్ ఇండెక్స్ రైస్ బిర్యానీ రైస్ ఫిఫ్టీ ఇండెక్స్ గ్లాసిమిక్ ఇండెక్స్ బ్రౌన్ రైస్ ఫార్టీ ఫోర్ వాటి ప్లస్ ఇండెక్స్ గ్లైసిమిక్ ఇండెక్స్ మళ్ళీ రైస్ అనేటిదే మనం ముట్టడానికి వీళ్ళేది వీటు అది 30 పర్సెంట్ టు ఫార్టీ పర్సెంట్ గ్లైస్మిక్ ఇండెక్స్ వీటు వీట్లో కూడా ఉంటుంది షుగర్ నువ్వు చక్కర్ తిన్నా వీటు తిన్నా ఒకటే చక్కెర్ తిన్నా రైస్ తిన్నా ఒకటే మళ్ళీ ఆ జ్ఞానం కొదువైపోయి శరాలన్నీ నశించిపోజేసుకుంటారు నా ప్రజలు ఎందుకు నశించినారు జ్ఞానం కొదువై కాదు జ్ఞానాన్ని తృణీకరించి చెప్పబడ్డ జ్ఞానాన్ని తృణీకరించి శరాలని జడగొట్టుకుంటున్నారు లక్షల లక్షలు హాస్పిటల్ లాగా ఖర్చు పెట్టొద్దు మనం నేను అనేది ఏంటంటే ఎందుకు పెట్టాలి నీ డబ్బులు అనవసరంగా అది మనం పేదవాళ్ళ మీద పెడతాం అనాథల మీద పెడతాం నీ పొరుగు పెడతాం నీ సహోదరుని మీద పెట్టు బలహీనంగా ఉన్న నీ సహోదరుని మీద పెట్టు నీ చెల్లెల మీద పెట్టు నీ అక్క మీద పెట్టు బలహీనులు ఉన్నారు వాళ్ళు సరిగా లేరు వాళ్ళకి పెట్టు నీ పైసా ఎవరికో ముఖం ముఖం తెలియని వానికి పెట్టడం ఎందుకు పైసలు చెప్పండి నువ్వు ఆయన మహిమ అన్నప్పుడు క్లౌడ్స్ క్లౌడ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం నువ్వు ఒక మేఘ సాక్షి సమూహంలాగా ఉండాలా కదా మళ్ళీ నువ్వు అట్లా ఉండలేకపోతున్నావు మళ్ళీ ఆయన ఎట్లా వస్తారు చెప్పు నీ దగ్గరికి ఆయనకి సాక్షి సమూహం లాగా నువ్వు ఉండకపోతే ఎట్లా వస్తాడు వాక్యాన్ని ముగించాలన్నా ఒక్క పాయింట్ చూపించేసి తెలుసు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మొత్తం ప్రపంచం గందరగోళం గెలిచిపడేసింది ఈ వాక్యం వాక్యము సంఘాలన్నీ కలపాలా మనుషులను కలపాలా విడదీస్తుందా ఎప్పుడు తీయదు కదా వాక్యం ఎప్పుడు మనుషులను విడ విడదీయదు మనిషి గుణగణమే మనుషులను విడదీస్తుంది చూడండి మొదటి తెలుసు రాష్ట్ర పత్రిక నాలుగవ దేము పదిహేడవ వచనంలో ఏముంది తెలుసా ఆకాశ మీద కొనిపోకూడదు వాక్యం దానికి ముందు పదహారవచనము ఆర్భాటంతోనూ ప్రధాంతృత శబ్దంతోనూ దేవుని పూరతోను ఈ మూడు అర్థం చేసుకోవాలి ఆత్మీయ చిహ్నాలు మూడు జరుగుతాయి అని రాక ముందు పరలోక ప్రభు దిగి వచ్చిన క్రింద క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు లేదు బ్రదర్ నేనే ముందు వెళ్ళిపోతా ఎంత అబ్బోదోదా నేనే మొదట లేస్తాను బ్రదర్ శ్రమలు చూడకుండా నేనే ఫస్ట్ ఎంత ఇక్కడ వాక్యం ఏమో తెలుసా క్రీస్తునందుండి చనిపోయిన వాళ్ళు మొదట లేస్తారంట చనిపోయినాకనే నువ్వు లేస్తావు సమాధులకు వెళ్ళి బయటికి దానికి ముందు లేవు ఆ మీదట సజిలమై నిలిచిండి మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొనటకు ఆకాశ మేఘముల మీద కొనిపోబడదు చెప్పండి ఇది ఏ నీళ్ళు ఏ మేఘం ఇక్కడ డివైడ్ అయిపోయింది లేదు బ్రదర్ నేను ఎత్తబడతాను ఈ వాక్యం ప్రకారంగా ఇది ఎత్తబడే వాక్యానికి సంబంధించింది కానే కాదు ఇది ఈ లోకము ముగించి జరిగేది ఇది తీర్పుకు సంబంధించింది ఇది మేఘముల మీద నువ్వెట్ల పోతావు అది మహిమకు సాదృశ్యం నువ్వే కదా మేఘం నువ్వే మేఘముల మీద ఆయన మహిమ లోనికి మనం కొనిపోబడుతున్నామని వాక్యం చెప్తుంది అది అర్థం కాక చూడు బ్రదర్ నిజంగా ఆయన మేఘల మీద వస్తాడు మనం కూడా మేఘాల మీద పోతాం బ్రదర్ మధ్యాకాశంలో మేఘాలు ఉంటాయి ఒక నిలబడాల మేఘం మీద అట్లా మొత్తం చెడగొట్టుకునేది క్రైస్తవ బోధి బోధా అవసరము ఇవన్నీ నేర్చుకోవాలా నేర్చుకోకపోతే నువ్వు ఎట్లా వాక్యం చెప్పగలవు స్టేజ్ మీదకి ఎక్కగానే ఎవడొకడు ప్రశ్న వేస్తాడు మరి మనకి ఎట్లా నువ్వు ప్రేమతో ఇవన్నీ చూపించగలవు అవమాన పాలై వస్తావా అట్లనే జరుగుతుంది సేవా జీవితంలో సరే ప్రభునామం కొరకు మనం అవమాన పాలాం కానీ అబద్ధ బోధం అవమాన పాలన కానీ నిర్గమ కాండం పంతొమ్మిది అధ్యాయం తొమ్మిదో వర్షం బీహోల్డ్ ఐ కమ్ టు యూ ఇన్ ద థిక్ క్లౌడ్ దట్టమైన మేఘంలో నేను వస్తా మీ దగ్గరకు అంటున్నాడు ఇదే చివరి కాలం ఈ తీర్పు తీర్చడానికి వస్తున్నాను ఈ లోకంలో క్లౌడ్స్ లె నేను వస్తా అంటున్నాడు చెప్పండి థిక్ క్లౌడ్స్ ఆయన మహిమ ఎంత గంభీరంగా ఉంటుందో అదినం వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నవాడు పరిగెత్తిపోతాడు వాక్యాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకున్నాడు సంతోషంతో నేను అర్థం చేసుకున్న విధానము ఆయన చూస్తున్న విధానం ఒకటేలాగా ఉంది అదే కదా మనం ప్రయాసం ఇంతగా ప్రయాసపడి ఆ రోజు ఆ అవకాశం పోగొట్టుకుంటే ఏమన్నా బాగుందా అరే నేను అనుకుంది ఒకటి జరిగింది ఏంది అని అప్పుడు దుఃఖపడితే ఏమని దేవుడు స్వరాన్ని మేఘముల నుంచి పంపించట్టు మనం చూస్తూ ఉంటాం మేఘంలో మేఘములకి శబ్దం వినిపిస్తూ ఉంటది మోసే పర్వతం మీదకి మన ప్రభు ఒలివ ఆ యొక్క ఆ యొక్క ఒలివల తోటలో ఒలివ కొండ మీదకి ఎక్కినప్పుడు మేఘంలోకి స్వరం వచ్చింది ఆయన యోర్ధ నదిలో స్నాన బాప్తిసం తీసుకొని బయటికి వస్తప్పుడు ఈయన ప్రియకుమారుడిని మేఘంలోకి స్వరం వినిపించింది మేఘంలో మహిమకు సాదృశ్యం కాబట్టి ఆయనని మహిమ పరిచినవు ఆయన సన్నిధిని దగ్గరికి వస్తుంది ఇది సీక్రెట్ నేర్చుకొని ఆయన మేఘములలో రాబోతుండ అంటే ఆయన మహిమను తీసుకొని వస్తుంటుంది మహిమ ప్రభు తన వెంట తన భక్తులను పెట్టుకొని తీసుకొని వస్తాడు వాక్యం ఇందాక చూసినాం మనం చూడండి మరోసారి మొదటి సుందర్శన పత్రిక నాలుగవ దేమో పద్నాలుగు వర్షంలో ఏ స్మృతి పొంది తిరిగి లేచినని నమ్మిన ఎడలా అదే ప్రకారం ఏసు నిద్రించిన వారిని దేవుడు అనతో కూడా వెంట వచ్చును అరే వాళ్ళు ఈ వస్తుంటే నువ్వు ఎక్కడికి పోతావు ప్రభునందు ప్రభునందు చనిపోయిన తీసుకొని దేవుడు ఈ లోకంలోకి వస్తున్నాడు నువ్వేమో ఎక్కడికి పోతా అనుకుంటున్నావే అంత మోసమా పదిహేను వర్షంలో మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరాము లేదు బ్రదర్ నేను ఆటోమేటిక్ ఎత్తపడతాను బ్రదర్ నువ్వు అబద్ధాన్ని నమ్మిన నిన్ను మరణాన్ని నడిపిస్తుంది అబద్ధంని ఆశ్రయించే ఖచ్చితంగా మరణాన్ని నమ్మి ఎందుకంటే నిషిద్ధమైనది ఏది కూడా పరలోక రాజుగా ప్రవేశించేది తిండిపోతులు త్రాగుబోతులు మాంత్రికులు అబద్దిక్కులు నరహంతకులు కుక్కలు పరలోకానికి అనర్హులని ప్రకటన కదలా మనం చూసినాం వాక్యం అబద్దిక్కులు కూడా మనం అందుకే వాక్యం చెప్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం అబద్ధం చెప్పొద్దు ఆ వాక్యం యాక్టివేట్ అయిపోతుంది నీ లైఫ్ లో అందుకే పరిశోధించాలి రీసెర్చ్ చేయాల బాగా రీసెర్చ్ చేయాలి క్షుణ్ణంగా చేసినాకనే స్టేజ్ మీదకి ఎక్కాల అటువంటి సేవ నీకు అనుగ్రహించండి దేవుడు సిద్ధపడండి ప్రార్థిస్తాను పరశుద్ధు తండ్రి మీకు వందాలైనా మెకానికల్ లైఫ్ నుంచి మమ్మల్ని బయటికి తీసుకుంటారండి మీ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా డివైడ్ చేసి మేము ప్రకటించాలా పరిశీల రీసెర్చ్ చేసి ప్రకటించాలా అటువంటి బిడ్డలుగా తయారు చేయమని ఏసు క్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ ఒక్కసారిగా ప్రార్థిద్దాము కరలోక ముందున్న నా తండ్రి నా ఎసయ్య నీకే వందనాలు నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి కణికము గల దేవాకృప కలిగిన తండ్రి జీవం కలిగిన జీవాధిపతి అయిన తండ్రి ఏసయ్య నీకే వందనాలు స్థుతులు స్తోత్రంలో తండ్రి ఈ గడిచిన కాలమంతా ప్రభా మీరు మమ్మల్ని కాచి కాపాడి తండ్రి నువ్వు సజీవ ఉంచి తండ్రి నాయన ఈ యొక్క దినముకు తండ్రి నీ యొక్క నూతన కృప మాకు అనుగ్రహించి మమ్మల్ందరినీ ప్రభా ఈ మధ్యలో కాల సమయమందు తండ్రి నీతో గడిపే భాగ్యము నా తండ్రి నీ స్వరం ధన్యత ఐశ్వర్యవంతులుగా మమ్మల్ని చేసిన పరలోకమందున్న నా తండ్రి నా నీకే వందనాలు నీకే స్థుతులు స్తోత్ర లో తండ్రి సమస్త మహిమా ఘనతా ప్రభావంలో తండి ఏసయ్యా నీకే యుగ యుగములు కలుగును గాక హలెలుయా తండ్రి ఇదిగో ప్రభానైనా మీరు చూపించినారు ప్రభానైనా మీరు మేఘము వల్లే వస్తున్నారని ప్రభా కాబట్టి ప్రభా ఆ మేఘము అంటే ఆ మహిమ ప్రభానైనా తండ్రి అది మేము కలిగి ఉండాలా ప్రభా తండ్రి ఆ రీతిగానే ప్రభానైనా తండ్రి మా పితరులందరూ ప్రభానైనా తండ్రి నాయన యొక్క గొప్ప సాక్ష్యంగా ప్రభా ఈ లోకంలో వాళ్ళు యొక్క వాగ్దానాన్ని నీ యొక్క వాక్కుని వాళ్ళందరూ నెరవేర్చినారు ప్రభా తండ్రి కాబట్టి వాళ్ళందరూ నీ మహిమగా ఉన్నారు కాబట్టి తండ్రి ఈ దినం మేము సజీవ ఉన్నాము మేము సజీవ లెక్కలో ఉన్నాము ఈ యొక్క అంత్య దినాల్లో ప్రభా నీ రాక్కడ యుగ సమాప్తిలో కోసం మేము ఉన్నాం కాబట్టి ఇప్పుడు మా పితరుల మేము కూడా ప్రభ యొక్క మహిమను ధరించాలా ఆ మహిమను ప్రభ అనేకులకి ఆయన ప్రకటించాలా అది కేవలం నీ జీవమైన వాక్యమే ప్రభా తండ్రి నీ యొక్క మాట అంటే నీ యొక్క వాక్యమే ప్రభా ఆ యొక్క మాటకి అంత శక్తి ఉంది కాబట్టే ప్రభా ఈ లోకమంతా ఈ సృష్టి ఏర్పడింది కాబట్టి ఆ యొక్క వాక్యము ఆ యొక్క జీవముని ప్రభాయన అందరికీ ఆయన ప్రకాశించాల అందరికీ ప్రకటించాల ప్రభా అవును తండ్రి నాయన ఆ పరలోక పరలో ఒక రాజ్యానికి ప్రభా నువ్వు మమ్మల్ని వారసులుగా చేసినారు ప్రభా ఎందుకంటే మేము నీ కుమారులము కుమార్తెలం ప్రభా నువ్వు మా తండ్రివి ప్రభ కాబట్టే నాయన కుమారుడే తండ్రి ఆ రాజ్యానికి తండ్రి యొక్క రాజ్యానికి వారసుడు కుమారుడే అవుతాడు ప్రభా కాబట్టి మేము కూడా నీ కుమారులమే ప్రభా కాబట్టి ఆ పరలోక రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేసినావు తండ్రి కాబట్టి ఆ రాజ్యానికి తండ్రి కోరిక మేరత తండ్రి చిత్తమ్మ మీదట ప్రభా మేము కూడా ప్రభా ఎంతో మందిని ప్రభా నాయన నాయనక పరలోక రాజ్యంలోకి నడిపించాలా తండ్రి ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా తండ్రి కుప్పల కుప్పలుగా ప్రభా లోకమంతా నాయన తండ్రి మోసాన్ని ఆశించి ప్రభా నాయన తండ్రి అబద్ధంలో ఉండి ప్రభా నాయన వాక్యాన్ని తృణీకరించి చనిపోతున్నారు ప్రభా వాళ్ళందరికీ ప్రభాని యొక్క వెలుగుని మేము ప్రకాశింపజేయాలా ప్రభా తండ్రి వాళ్ళందరికీ ప్రభా నాయనని యొక్క జీవమైన వాక్యము చెప్పాలా నాయన నీ రక్షణే తెలియని వాడిని రక్షణలోకి నడిపించాలా మారు అంటే ఏందో తెలియని వాడికి మారుమన్స్ అంటే ఏందో చెప్పాలా నీ నామే నువ్వు దేవుడని ఎరగని వాళ్ళకి ప్రభా నువ్వు దేవుడని మేము రుచి చూపించాలా నాయనా తండ్రి సత్యంలో లేని వాడికి ప్రభా సత్యం చెప్పాలా బలహీనంగా ఉన్నవాడు తండ్రి నాయన లోక ఆశలతో లోక మాలిన్యంతో ఉన్నవాడికి ప్రభ సరైన విధానంలో లేనివాడికి ఇదే సరైన మార్గము ఇదే సరైన త్రోవ అని మేము చూపించాలా ప్రభ మమ్మల్ని ఆ రీతిగా ప్రభా నాయన మీరు ఈ దినం మమ్మల్ని పెట్టండి ప్రభా తండ్రి ఇంకా మాలోయమైన లోక మాలిన్యం ఉంటే ఇంకా లోక సంబంధమైన గుణగణాలతో నాయన లోక భారంతో మేము కలిగి ఉంటే వాటన్నిటి నుంచి మేము సులువుగా చిక్కబెట్టాలా ప్రభా వాటిని విడిచిపెట్టాలా ప్రభా నీ భారము మేము కలిగి ఉండాలా ప్రభా తండ్రి నాయన తండ్రి నీ కోరికని మేము కలిగి ఉండాలా ప్రభా నీ కోరిక ప్రభా నశించిపోతున్న వాళ్ళంతా ప్రభా నాయన ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉండాలా ఆ యొక్క కుమార్తె తండ్రి పెండ్లి కొడు కోసం ఎలా అలంకరించబడిందో తండ్రి ఆ పరలోక రాజ్యం అలా అలంకరించబడింది అంత అద్భుతంగా నాయన నువ్వు నాయన నీ బిడ్డలకి నువ్వు ఎంత ప్రేమ చూపించి ఏర్పరిచినావు కాబట్టి ఈ దినం జనమంతా తండ్రి ఆ పర్లోక రాజ్యంనే మర్చిపోయినారు ప్రభా అసలు ఈ లోకమే ఆశలతో ఈ లోకంలో ఆనందం కోసం ఈ లోక కోసం ప్రయాసపడి వాళ్ళు బ్రతుకు దినములంతా దానికోసమే భారంతో దానికోసమే ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళంతా ప్రభా తెలియకుండా నశించిపోతూ ఆ యొక్క వెళ్ళిపోతున్నారు కానీ ప్రభా మేమే ప్రభా యొక్క బాప్తిసం ఇచ్చి వ్యూహం ఏ రీతిగా అయితే పర్లోక రాజ్యము సమీపించిందని నాయన తండ్రి కేక వేసిండో మేము కూడా అదే రీతిగా ప్రభాని యొక్క పర్లోక రాజ్యంలోకి అనేకుల్ని చేర్చాల ప్రభా ఈ దినం ప్రభా తండ్రి ఎంతో మంది సంఘములు ఎత్తబడతదని ఏదో రకరకాల బోధకులు తయారయ్యిండు రకరకాల నాయన అంగములు రకరకాల విధానాలు పద్ధతులు ఆచారాలు ప్రభ నాయన ఏ తండ్రి అన్య ఎక్కడా లేదు ప్రభా ఈ రకమైన నాయన రాంగ్ ట్రాక్ అని ఒక్క నీ విషయంలో ఉందంటే తాను ఏ రీతిగా తండ్రి బిడ్డలను నువ్వు ఏర్పరచుకున్న వాళ్ళని వాడు నాయన తండ్రి కుయ్ తో మోసం చేసిండో అది గ్రహించలేక నైనా నీ బిడ్డలందరూ గుడ్డి వారే కాబట్టి వాళ్ళ గుడ్డి నేత్రాలు తెరుచుకోవాలా ప్రభ వాళ్ళ హృదయాలకి స్వస్థ కలగాల కానీ ఈ లేఖనాలన్నీ నాయన ఎన్నో సంఘాల్లో ప్రభా ఎంతో మంది కాపర్లు దినదినం ప్రకటిస్తున్నారు కానీ ఈ లేఖనాలు మేము మీరు చూపించినవన్నీ కూడా వాళ్ళు ఏ అయితే ఆ గ్రంథంలోనే ఉన్నాయి కానీ వాళ్ళకి ఎందుకు కనిపించట్లేదు ప్రభ అంటే కేవలం వాళ్ళు గుడ్డి వాళ్ళు అయినారు గుడ్డివాడు ఎప్పుడు ప్రభ నిన్ను చూడలేడు ప్రభా వాడికి ఎప్పుడు చీకటే కనిపిస్తుంది ఆ చీకట అంటే అపవాది సాతాను కాబట్టి ప్రభ వాళ్ళ నేత్రాలకి కనువింపు కలగాల ప్రభా మీరే మమ్మల్ని ఒక పాత్రలుగా మీరు వాడుకున్నారు మా దారా యుద్ధం చేసే దేవుడు నీవు కాబట్టి నైనా తండ్రి అపవాది బంధకాల్లో చరస్థాల్లో చిక్కున్న ప్రభా తండ్రి ఏదైతే ఎత్తపడతామని రకరకాల విధానాలతో ఉన్న వాళ్ళందరికీ ఇది విధానం కాదు సరైన విధానం ఇది అని మేమే చెప్పాలా మేమే వాళ్ళకి మార్గము త్రోవను సరళం చేయాలా ప్రభా నీ పరలోక రాజ్యంలోకి వాళ్ళందరూ నశించిపోకుండా నడిపించాలా అవును ప్రభా ఈ గొప్ప జన తండ్రి ఒక సముద్రం ఉంది కానీ మేము సముద్రం ఉండట్లేదు ప్రభా మేము నీటి కాలువలాగా ఉండాలని ఆశపడుతున్నాం ప్రభా తండ్రి కాబట్టి తండ్రి నా ప్రభా మీరేనాయన ఈ యొక్క దినం ప్రభా నాయన ఈ మధ్య కళ సమయం నాయనా నాయన నీ స్వరం వినిపించినావు తండ్రి నీకు వందనాలు తండ్రి నాయన నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి ఆ యొక్క విన్న స్వరం నేనైతే తండ్రి నా హృదయపూర్వకంగా నేను స్వీకరిస్తున్నాను అలాగే ప్రభా ఈ యొక్క వాక్యాన్ని నాయన ప్రకటించిన యొక్క తోటి దాసుడికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను ఆయనని ఇంకా మీరు దీవించండి ఆశ్రవదించండి ప్రభ నీ పట్ల నమ్మకమైన వారికి ప్రభా నీ దీవెనలు మెండుగా ఉంటాయి ప్రభా తండ్రి మీరే ఆశ్రదించండి ఇంకా ప్రభ ఎంతో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు ప్రభ నాయన మీరు బయలుపరచండి అవన్నీ మాకు ప్రకటించాలా ప్రభ మేము కూడా నాయన అవన్నీ పాటించి ప్రకటించి స్వీకరించి మేము కూడా తండ్రి ఆ యొక్క మేము కూడా అనేకులకి ప్రకటించాలా నాయన తండ్రి ఎక్కడ సిగ్గుపడకుండా బిడియము భయము లేకుండా ధైర్యం వెళ్ళాలా ప్రభ ఎందుకంటే ప్రభా నీలో మేము ఉంటే జలములబడి మేము మెళ్ళినా అవి మా మీద పారవు ప్రభ అగ్ని జ్వాలలో మేము నడిచినా ఆ జ్వాలను మమ్మల్ని కాల్చవు ప్రభ ఎందుకంటే నువ్వే ఒక అగ్ని ప్రభా కాబట్టి ఆ అగ్ని ఉంటే మమ్మల్ని లోకంలో అగ్ని మమ్మల్ని ఏమి చేయలేదు ప్రభా కాబట్టి తండ్రి ఆ సహోదరుడికి మంచి ఆరోగ్యం దయచేయ తండ్రి ఆయన ఉద్యోగంలో మీరే తోడుండండి ప్రభాయన ఇంకా ఎన్నో విషయాలు బయలుపరచండి రాకపోకల ఎందు మీరు తోడుండండి ప్రభా మీ దేవదూతల కాపదల మీ అగ్ని పెట్టండి ప్రభ అలాగే తండ్రి ఆ యొక్క సహా ఆ మిస్సెస్ ప్రభా అయినా తండ్రి ఆ సహోదరికి కూడా ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి ఇంకా ప్రభా మీ ఆత్మీయ సత్యాలు ఇంకా ఎన్నో విషయాలు ప్రభా మీ యొక్క ఆత్మ కుమ్మరించండి తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి పిల్లలకి మంచి ఆరోగ్యం మంచి జ్ఞానం దయచేయండి వాళ్ళు చదువుకుండగా ప్రభా మీరే జ్ఞానం అర్గించండి ఈ వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి తెగుల నుంచి కీడు నుంచి శోధనల నుంచి ప్రతి విధమైన తండ్రి నాయనా తండ్రి అపవాది నాయన బాణముల నుంచి తంత్రములందరి నుంచి వీళ్ళందరినీ ప్రభా యొక్క సహోదరుడి కుటుంబాన్ని మీరే కాచి కాపాడి మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి నాయనా ప్రభా తండ్రి యొక్క ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరికి ప్రభా నాయన మీరే తోడుండండి మీ యొక్క కృపలో కాచి కాపాడి మీరే భద్రపరచుకోండి తండ్రి నాయన ప్రతిదినం ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నావు ప్రభా నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు తండ్రి కాబట్టి ప్రభా నిజమైన కాపరి నీవే కాబట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా నాయనా తండ్రి యొక్క వైరస్ బాధితులను వ్యాక్సిన్ బాధితులను ప్రభా మీ కృపలోకి నాకుం చేస్తున్నాను ప్రభా యొక్క వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి తెగుల నుంచి ప్రభా మీరే కాచి కాపాడండి ప్రభా నాయన నశించిపోకుండా ఎవరికి ఇష్టం లేదు అందుకే మీరు రాక మీరు దీర్ఘశాంతం కలిగి ఉన్నారు ప్రభా తండ్రి కాబట్టి వీళ్ళందరూ నశించిపోకూడదు ప్రభా నాయన మీరేనైనా ఆ కలవరి శిల్లలో తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రతి ఒక్కరూ రక్షణ పొంది ఆ పరలోక రాజ్యంలో ఉండాలా ప్రభా నాయన ప్రభా తండ్రి ఎంతో మంది సేవకులు ప్రభా మీ అందరు నిద్రించినారు ప్రభా ఆ సంఘాలకు మీరే కాపర్లను లేవనెత్తండి ఆ కుటుంబాలకు మీరు కావాల్సిన ఆదరణ దయచేసి వాళ్ళకి మీ యొక్క కృప శాశ్వత కాలం ఉండును కాక తండ్రి భార్యను భర్తలను పిల్లలను నాయన తండ్రి రకరకాలుగా ఉద్యోగాలను ఎన్నో కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఈ యొక్క తండ్రి శ్రమల కాలంలో ప్రభా వాళ్ళందరికీ తిరిగి రీస్టోరేషన్ కాగా ప్రభా నాయన మీరే దయచండి వాళ్ళు ఏమి పోగొట్టుకున్నారు వాటన్నిటిని తిరిగి పొందేలాగా మీరే వాళ్ళ ప్రేమ జాలి దయ కణిక్రం చూపించండి ఆ భార్యను భర్తను బంధు కోల్పోయిన వాళ్ళకి ప్రభా మీరే తల్లి తండ్రి బంధువై నాయన మీరే వాళ్ళకి తోడండి శాశ్వత కాలం వాళ్ళకి ఉండండి ప్రభా తండ్రి అలాగే ప్రభా నాయనా తండ్రి నీ యొక్క వాక్యం విషయంలో జీవమైన వాక్యం విషయంలో ప్రభా ఎక్కడ మేము అబద్ధంగా అబద్ధం చెప్పడానికి వెళ్ళేది ప్రభా ఎక్కడ సత్యాన్ని మేము నాయనా తండ్రి ఆయన సత్యాన్ని ప్రకటించకుండా నాయన అబద్ధాన్ని మేము చెప్పడానికి వీల్లేదు మేము ప్రతిదీ ప్రభా నాయన కేవలం నీ యొక్క దైవికమైన జ్ఞానంతోనే మేము చెప్పాలా నీ యొక్క ఆత్మ నడిపింపుతోనే మేము చెప్పాలా ఎక్కడ మా సొంత జ్ఞానం మా సొంత తలంపులతో పెట్టి చెప్పకుండా ప్రభా నీ యొక్క ఆత్మలో మేము పరవసింపబడి మేము ప్రతిదీ ప్రకటించాలా ప్రభా తండ్రి ప్రతి లేఖనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలా ధ్యానించాలా ప్రతి ఒక్క సత్యాన్ని మేము స్వీకరించి పాటించిన తర్వాతే మేము ప్రకటించాలా పాటించి ప్రకటించకపోతే మేము ఒక నాయన ప్రభా మాలో అబద్ధికుడు అయిపోతాం ప్రభ కాబట్టి మేము ఆ యొక్క అగ్నిగుండంలో పడవే పడతాం కాబట్టి ఆ రీతిగా మేము ఉండకుండా ప్రతిదీ ధ్యానించి పరిశీలించి దాన్ని పాటించి ప్రకటించే వారిగా మమ్మల్ని లేవనెత్తమని ఆ యొక్క పరలొక రాజ్యంకి తండ్రి ఎంతో మందిని మేము నడిపించే రీతిగా ప్రభ మమ్మల్ని అందరినీ మీరు పాత్రలుగా ఎన్నుకున్నందుకు మీకు ఈ యొక్క కాల సమయం ముందు నీ స్వరం వినిపించినందుకు నీకు వందనాలు ू नजरे ये सूत्र परशुद्ध नाम पेरट प्रार्थ्क तंरी आम गोपति గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలు భద్రపరుచుతున్నారు మమ్మల్ని సజీవంతో నిలబెట్టు కాపాడి ఇక్కడ నూతన దీని మాకు అనుగ్రించినందుకని ఈ దినమంతా మీరే ఒక సాయి కలిగినారు ప్రభా మంచి ఆరోగ్యాన్ని మంచి శక్తిని బలాన్ని అనుగ్రహించడం మంచి ఆహారం అనుగ్రహించినారు మీ పిడ్డలుగా ప్రభావ మమ్మల్ని మీ సందిలో గడిపే భాగ్యాన్ని మాకు అనుగ్రహించేందుక నీకు వర్ణాలిసయ్యా నీకే కృతజ్ఞతలు అర్పించుకొని నీకే స్థుతులు స్తోత్రమైన సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వర్యం ఈక యుగంలో నీకే కలుగును కాక హలలు నా ప్రభా నా తండ్రి మీ సందిలో గడిపే భాగ్యాన్ని మాకు అనుగ్రించినారు వాక్యం చేత మీరు మొత్తం మాట్లాడిన ప్రభా నీకు వర్ణాలిసయ్యా ప్రతి వాక్యాన్ని ప్రభావం హృదయాలు మేము భద్రపరుచుకోనా దాని ప్రకారంగా మేము జీవించాలా దావా వాక్యాన్ని ప్రకటించాలా అలాంటి పిడలుగా మీరు మమ్మల్ని తయారు చేయని ప్రభావ మీకు నూతనమైన పరిశుధాత్మ నడి నిత్యం అనుగ్రహించని ప్రభావ గొప్ప దేవానికి వందలుస్తయ్యా కాలంలో మేము ఉంటుంది ప్రభావ ప్రతి దశలో ప్రభావ మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలనే ఓ ప్రభా నండి మీకు ఇక నీతి సత్యాన్ని అనేకులు ధైర్యంగానైనా ప్రేమతో ప్రభా సంపూర్ణమైన దీర్ఘశాంతంతో మీ వాక్యాన్ని ప్రకటించి అనేకులు మీకు చెంతని నడిపించాలా అభిషేకం మాకు అనుగ్రహించండి ప్రభావ వైరస్ బాధితులందరినీ మీరు స్వస్థపరచండి ప్రభావ ఆ కలవరిసల్లోనైనా మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రభావ ప్రతి ఒక్క స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు పరిశుద్ధ నామూన హలలీయ మీరే స్వస్థపరచండి మహిమనందని ప్రభావ నా దేవనా ప్రభావ థర్డ్ వేవ్ వస్తా చెప్తున్నారు కానీ మీరు మాకు ముందుగానే చెప్పినారు ప్రభా గొప్ప దేవానికి వందనిస్తే ప్రభావ రకరకాల తెగులు రాబోతున్నాయి ప్రభావ నా దేవ తాడుగా వేస్తూ క్రీస్తునాలు ఆగిపోను కాక హలలు యా మీరే గొప్ప కార్యం జరిగించని ప్రభావ చిన్న పిల్లలు మీ ప్రొటెక్షన్ అనుగ్రహించే మీ కాబలు అనుగ్రహించని ప్రభా మీ కృపలు భద్రపరచుకుండా నా నా ప్రభానికి వందానిస్తాయా నా దేవ ఇస్తూ ప్రభా భయంకరమైన కాలం ఉంటుందిగా ప్రభా ప్రతి దశలో ప్రభావం ఏమైనా అనేకులకు మా మీ వాక్యం మీరు ప్రకటించాలా ఎన్నో ప్రాంతాల సువార్త లేదు ప్రభావ అలాంటి ప్రాంతాలు వెళ్ళి ప్రభావ మీ సువార్థ మేము ప్రకటించాలా ప్రభావ అనేకులు మీ మీరు సాయపడండి ఏవి పే ఉన్న ప్రతి బ్రదర్స్ సిస్టర్ మీరు ఆశీర్వించండి నూతనంగా మీరు అభిషేకించండి ప్రభావ ప్రతి చోట మీకు సాక్షిని పెట్టుకున్న అయినా వాళ్ళ ఉద్యోగ స్థలాల్లో రాకపోకలు మీరు తోడుండండి మీ కృప చేత బలపరచండి వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడండి మీ ప్రొటెక్షన్ నిగ్రించండి ప్రభావ వాళ్ళ కుటుంబాన్ని పిల్లలు మీరు దీవించి ఆస్వాదించి మీకు కంచెస్ మీరే కాచి కాపాడమని ప్రార్థిస్తామైనా గొప్ప దేవానికి వన్నానిస్తాయ్యా చంద్రశేఖరాన్ని ముట్టడం ప్రభావ అన్నకు మంచి ఆరి గంద ఇచ్చిన ప్రభావ ఇంకా ప్రభావ ఇంకా ఆత్మీలోతులలో ప్రభావ ఇంకా నటించిన అనేకమైన విషయాలు మీరు మా బయలుపచ్చని ఇస్తే ప్రభావ అన్న మీరే సాయం పడడం అని ప్రార్థిష్టం ఒక రవా అన్న చుట్టూ అగ్ని కంచేనైనా మీరు ఏ దుష్ట శక్తులు శ్రీకర శక్తులు పంజీ కాస్తున్న ఈ ప్రభావం అగ్ని కంచిన ఓ దేవ ఎన్నో విషయాలు ప్రభావ అన్న ద్వారా మీరు బయలుపరుస్తున్నారు దృష్ట శక్తులు ఎంతగా విజృంభిస్తుందిగా ప్రభావ అన్నది మీరు మీరు మీరు మీరు మీ తోడుండండి మీ కాబ్బలు ఒక ఉద్యోగ ఓ ప్రభావ రాకపోకలు మీరు తోడండి మీ ప్రొటెక్షన్ మీ అగ్నికం చేసి మీరు కాచి కాపాడినైనా అన్న కుటుంబంగా మీరు దీవించి ఆశ్రయించండి ఇద్దరు పిల్లల చుట్టూ మీరు అగ్నికం చేయని ప్రభావ మీ దూతల కబ్బలు అనుగ్రహించండి దృష్టించి ఆ కుటుంబాన్ని తప్పించండి ప్రభావా బిడ్డల భవిష్యత్తు మీరు దీవించండి గొప్ప సాహస్ని పెట్టుకొని మీ ప్రొటెక్షన్ అనుగ్రించండి వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడని ప్రభావ అక్కకు మంచి ఆరోగ్య దండి మీ పర్లో ఒక జ్ఞానం చెప్పి ఇంకా నింపండి ప్రభావ నా దేవ ఇంకా ఆత్మీలతో అన్న ఫ్యామిలీ ప్ర అన్నదమ్ములు అందరినీ బంధులందరూ మీరు సరస్వతి గొప్ప కార్యం జరిగించమని ప్రార్థమైనా మీరు అక్కడ తొలగింది ప్రభావ మీరు సిద్ధపడాలి అనేకులు సిద్ధపరచాలా అనేకులు ప్రభావ పెళ్లి విందుకు నడిపించాలా ప్రభావ నా దేవా మీరే సహాయపడమని ప్రార్థిష్టం దిమిటి మేము వెలిగించుకోవాలా వెలుగు చూపించే వారిలాగా ఉండాలి మీ వెలుగుని మీరు ప్రకటించే వారిలాగా ఇలాంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి మీరు ఆకు సిద్ధపరచుకోమని ప్రాదిష్టమైన భూప్రభాం ఆ పిల్లలు ఎంతమంది వైరస్ బాధిన పడి ప్రతి ఆదరించండి బలపరచండి స్థిరపచ్చండి స్వస్థత గురించి మీ ఆదరణ రైర్చండి అయినా మీకు సమాధానం గురించి ఆ కుటుంబాలు మీరు బలపరచమని ప్రాదిష్టమైన తల్లిదండ్రుల వరకు పోగొట్టుకున్న వాళ్ళు తల్లును పోగొట్టుకున్న వాళ్ళు పిల్లలను ఎంతమంది నాది వైరస్ తన కుటుంబాలకు ఆదరణ రై మీ ఆదరణ మీ సమర్థం ఇచ్చండి ప్రతి సంఘాన్ని ప్రభావ మీ ఆదరించండి బలపచ్చండి పాస్టర్స్ కుటుంబాలకు మీరు ఆస్వాదించండి ఆ కుటుంబాన్ని ఓదార్చండి ప్రభావ మీరు బలపచ్చండి గొప్ప సేవకులుగా ప్రభావ సంఘాల నుంచి మీరు లేవనెత్తండి సంఘం ప్రభావ ఆ బిడ్డల ప్రభ చెదిరిపోకుండా ప్రభ నత్తండి ప్ర దేవ సరైన మంచి సేవకుని ప్రభావ ప్రతి సంఘం నుంచి మీరు లేవనెత్తండి కాంగ్రేషన్ నుంచి ప్రభావ మీరు అభిషేకించి వాడుకొని సంఘం అంతా సర్వశత్తులకు రావాలా విజృంభించి మీ స్వార్థ ప్రకటించాలా ప్రతి సంఘాన్ని అభిషేకించండి గొప్ప జనం పట్ల మీ కనికర మీ కృపజిప్పించి వాళ్ళందరినీ సరసవత్తి నడిపించి ఈ నామాన్ని మేము తెచ్చుకోండి అయినా మీరు ఆ కుటుంబం అందరూ సిద్ధపరచుకోండి ఈ దినంతా మీరే మాకు సహాయ నడిపించి మీ కృపచేత మమ్మల్ని నింపండి మీ కృపలేదు మేము బ్రతకల్యం అయినా గొప్పదేవ మీ కృపచేత మమ్మను బలపరచండి స్థిరపరచని ప్రభావ ప్రతి క్షణం అయినా మీ కృపలో మేము నా తను మీకు ప్రీతికరంగా మీకు విధేయత కలిగి మేము జీవించాలా ఇన్ని మయమ పరిచేలాగనా ఈ భూలోకాన్ని ప్రభ మీ మహిమతో మీద నింపాలా ప్రభ అనేకులు మీ మహిమని నేను మీ వాక్యాన్ని చూపించాలా అనేకులు మీ చెంత మీద నడిపించాలా ఈ భూలోకాన్ని ప్రభ ప్రతి దాంట్లో ప్రతి దశలో ప్రభావ మీ వాక్యం మీ జ్ఞానంతో ఈ లోకాన్ని నింపాలా ప్రభావ నడిపించడం కాచి కాపాడి పెట్టుకోవడం సూత్రం నీకే వందనాలు చేసిన విశ్వ ప్రభా నీకే కోట్లా సూత్రం చేస్తున్నాం నా ప్రభా వాక్యం మాట్లాడే వాక్యం మీరు భద్రపరిచేయండి ఫలింపై చేయండి నా దీవా అలలీయ నాది నాక ప్రభాప్రభ అలడిగా ప్రశ్నించి మేము ప్రకటించాలా యశ్వ్రభ నాదివానికి శ్రోతం చేస్తాం యశోప్రభ అలలీయ నాదివా ఈ వాక్యం మా ఉదయం నుంచి ప్రభ అలయ నాదియా గొప్ప జనం పోవాలి యశోప్రభ మీరు సహాయించండి అలడియా ఈ జనం తాజా మన్న ఇచ్చింది యశ్వ్రభా నీకు స్తోత్రం ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడ నీకు పొందాలి యశోప్రభ ఈ వాక్యం మేము అలలియ నాది ప్రకటించాలని సహాయండి జ్ఞానం తెచ్చని అలాగే శక్తి తెచ్చని మాలో ఇంకా భరింత తొలగించని విధార్థ పీతి గల సేవ చేసి మీరు మాకు సహాయండి యశ్వ్రభ నా దీవానికి స్వతం సాయం నీ వలన కలగాల నా ప్రభానికి సతం చేస్తాం అలా యశ్వ్రభ నా దీవ మా దేశం ప్రజలకి ఆత్మం చేసుకోండి ముట్టను తాకండి ఆత్మీలకి తెరవండి వాళ్ళ ఆలోచన తెచ్చని వాళ్ళు మీ రక్షణ మనం సువార్త పంపించండి ఆ బిడ్డలు మీ రక్షణ పొందాలా ఎంతవరకు డాక్టర్ నర్సులు ఉన్నారు అవార్డు వాయిలు ఉన్నారు నీ బిడ్డలకు వాత్మీలు తెరివిని జ్ఞానం తెచ్చని వాళ్ళు మీ రక్షణ పొందాలి యశ్వ్రభ కారించండి వ్యాక్సిన్లో ఏ శ్రతాన్ని పోషించే బిడ్డకి ధ్యానం జరగకుండా ప్రతి బిడ్డ నీ బిడ్డ కనుక రక్షణ పొందాలా జ్ఞానం కలిగించేయండి రక్షణ తెచ్చండి నా దీవానికి సోదం అలా ప్రతి మెడిసిన్ బ్లాక్ అమ్ముతుంటున్న స్వప్రభ దాని నుంచి విడుదల చేకరం తొలగించండి నా దీవానికి సొద్దం ఈ వైరస్ ప్రభావ అలాగే నా దీ మీరే మీ వల్ల వచ్చిన కదా మీరే శ్సపరిచి ప్రజలకు జ్ఞానం తెచ్చి మీ దగ్గర నడిపించామని నా దీవానికి శాతం ఇంకా మీ కోపం చలారించుప్రభ ఇంకా తెగులాపాలు నా దీవానికి సతం చేసాం ఏసవప్రభాన్ని కన్ను క్రమించండి అలాగే ఇంకా రకరకాల తెగులు వస్తుండ్రు అలాగే మీరు ఆపండి ఏసవప్రభ ఆ చిన్న పిల్లలు ముంటంత ఆకండి బ్లాక్ పండ్స్ కాపాడండి చిన్న పొనం పోవచ్చి దీవించి జ్ఞానం తెచ్చండి ఆలోచన తెచ్చండి వాళ్ళవి స్వస్వపరిచి రక్షణ తెచ్చండి నా దీవానికి సతం చేసాం ఎంతమంది లోకం విడిచిండ్రు వసప్రభ అన్ని లేసపప్రభ వాళ్ళు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ జ్ఞానం తెలియచండి కావాలో స్నానం చేయండి అలాగే నాది వాళ్ళవి రక్షణ తెచ్చండి నా దీవానికి ఎంతో మా ప్రియుడు ప్రభావ నిద్రిస్తున్నాం కనుక వాళ్ళ నుంచి నేను ప్రార్థిస్తున్నాం వాళ్ళు విషమించండి వాళ్ళ ఆత్మ తెలవండి సత్యాన్ని చూపించండి అలాని చూసే నేత్ర తెచ్చి జ్ఞానం తెచ్చని వాళ్ళవి ప్రభా ఆత్మ వరాలు తనిపి ప్రవచ వరం తెచ్చి వాళ్ళు గొప్ప సేవకు కావాలా నీ కోసం నిలబడాలా రక్ష ప్రతి కాంగ్రెషన్ ప్రతి సంఘం సర్వస్వతం రావాలా మీరే కారణం చేయండి వాళ్ళవి స్వస్థపరిచి విడిపించి నాది ఇవ్వడానికి సతం చేసాం ఏసేనికి వందలు సంభా మన కేపీఎం ఎంతో మంది ఉండరు కుటుంబడు అగ్నికరించని పది బిడ్డ జ్ఞానం తెచ్చని ప్రస్తుతాత్మ విషేకం తెచ్చేవిలో వాడుకోండి పది బిడ్డ జాబు లేకపోతే రాకపోకుతూ ఉండి వైరస్ కాపాడండి నాదేవానికి శోధం చేస్తాం అలలిగ నాదేవా అన్నం నుంచి మొరబెడతాం అలాగే ఇంకా గూడని రాసలు తెలిపెచ్చండి నాదేవా ఇంకా ప్రభా ప్రస్తుతాత్మ విషేకం ఇంకా అలలిగా తెల్లిని రాస తెలిపెచ్చండి ఆరోగ్యం తెచ్చి బలం తెచ్చి శక్తి తెచ్చని అగ్ని కంచం నాదేవానికి శోధం చేస్తాం అలలిగా కమ్ముట్ట కవి వాక్యంలో ప్రభా అలలిగా చెప్పాలై సూప్ర అన్నా లేక అలాగా ప్రభాహర్ అలియా నాది అక్క పలుకు జ్ఞానంతో నింపి ఇంకా పరిశుద్ధ ఆత్మ ని వాడుకొని ఏ అంత కాలంలో ప్రభాహర్ లలియా నడిపించండి అలలియా పిల్లలు మట్టి అంత మీ బలం ఉన్న సేవతో మార్చండి నూతన శక్తి నూతన బలం ది అగ్ని కంచండి ప్రతి శక్తి కాపాడండి వాళ్ళ భవిష్యత్ దీవించండి మీ ఆలోచితలను కూడా సేవల బలంగా వాడుకొని అన్న కుటుంబం ఎంతోమంది ఉన్నారు వాళ్ళు పరిశుద్ధాత్మ జ్ఞానంతో వాళ్ళతో మాట్లాడండి వాళ్ళవి నీ కోసం పౌరుషం కూడా వాల్వి సేవలు నడిపించండి చక్రవతి బ్రహ్మ తాకండి ఆ బ్రహ్మ మీ సేవలు వాడుకొని పలు జ్ఞాన ప్రశుదాతో నింపి ఆ ప్రాంతం అంతా కదిపించండి వేసుకున్న బాబుతో నడిపించి తన భార్య అమ్మటి జ్ఞానం ఇచ్చే సేవలు వాడుకొని సంతానం కలిగించని తన డాడీ మీ మార్చుకు రక్షించుకొని వాళ్ళ బంధువులు మార్చుకు రక్షించుకొని ఎంతోమంది వైరస్ పట్టింది వాల్వి స్వసపరచని హీల్ చేయండి నా దేవాలని ఇస్తాం నేను అక్కడ తొరుగుందిస్తూ ప్రభా శ్రమకల్లా ఉండు భయంకర జిల్లాల్లో ఇస్త ప్రభా ప్రభా లంబరేసుకొని మరే లేక మీకోసం బాడపడాలా మీరే సహాయం చేసి మీరు అక్కడ మాకు సిద్ధపచుకమని ఇస్తున్నాం ప్రథమ కల్మస్త ప్రార్థన చేద్దాం పరిశుద్ధ మహోన్నత కృపా కనికరములు దేవాయానికి వందనాలు స్థుతుల స్తోత్రం ప్రాభ సర్వోన్నత సర్వ సర్వాధికారి సర్వలోక సృష్టికర్త ఆయన కృపా సత్య సంపూర్ణడానికి వేలాది వందనాలు ప్రభావీ పాదాల కోట్లాది స్థుతుల స్తోత్రం జల్పిస్తున్నాం ప్రభావ ఆ తండ్రి గడిచిన కాలం మిమ్మల్ని కాచి కాపాడి ప్రభా నీ రేఖల భద్రపరిచిన తండ్రి ఈ క్షణం వరకు నేను మమ్మల్ని సజీవ లేఖలో ఉంచినందుకే నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభావ తండ్రి ఎవరికి వెళ్ళిన ధన్యత ప్రభావ మధ్యాహ్న కాల సమయంలో నైనా స్తున్న ప్రాభ నేను మీ వాక్యం విన్నటకు నైనా మీకు మొరపెట్టేటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు ప్రభావ ఇది అన్న సమస్త మహిమా ఘనతా ప్రభావం యుగ యుగంలో మీకే చెల్లిస్తున్నాం ప్రభా హ ప్రభాజానుకల సమయంలో ప్రభా మీరేనైనా వాక్యం ద్వారా మాట్లాడినారు ప్రభా నైనా అవును ప్రభా తండ్రి మేము ఐక్య విచారాల్లో ఉండకూడదు ప్రభావ నా తండ్రి మా శరీర బలహీనతలకు మైనా మేము లొంగిపోకూడదు నా తండ్రి ప్రతి వాక్యాన్ని మేము చాలా జాగ్రత్తగా పరిశీలించాల ప్రభావ అర్థం చేసుకోవాల ప్రభావ నా తండ్రి వాక్యాలు అర్థం కాకుండా ప్రభావ నైనా మీ మాటలను తండ్రి మేము ఏదైనా ప్రభా యాడ్ చేయడానికి వీల్లేదు ప్రభా మా సొంత తలంపులు పెట్టడానికి అస్సలు వీల్లేదు ప్రభా నా తండ్రి ఎన్నో రకాలమైన సంఘాలు ఈ రోజు ఏర్పడినాయి ప్రభా ఎంతో మంది నేను అబద్ధ నడిపించబడ్డారు ప్రభా నా తండ్రి మా ధన్యత ప్రభా న తండ్రి సత్యంలో ఉన్నాం ప్రభా అది మా ధాన్యత అది మా వారికి మేము పెట్టుకోకూడదు ప్రభావ తండ్రి ఎవరైతే ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరికి మేము చాటి చెప్పాల ప్రాభ తండ్రి ఆ తండ్రి మీ యొక్క మార్గాల్లో వాళ్ళు నడిపించాలా ప్రాభాన తండ్రి తనటువంటి జ్ఞానం మాకు అందరికి అనుగ్రహించండి ప్రభావం నడిపి మాకు దయచేయండి ప్రభావం ఇంపుదల దయచేయండి ప్రభావితం అవును ప్రభావం శరీర బలహీనతలు ఉండడానికి వీల్లేదు ప్రభా తి అప కార్యాలకు మేము పాల్పడడానికి వీల్లేదు ప్రభావం తిండిపోతులు కానీ ప్రభావ తాగుబోతులు కాని ప్రభా ఎటువంటినైనా అపవాది కార్యాలు మా జీవితంలో ఉండడానికి వీలదు ప్రవాహ తండ్రి సమస్తం కొట్టిపారేయాల ప్రభావం నా తండ్రి ఎటువంటినైనా నా తండ్రి బద్దకస్తుల మే వస్తులు ఉండకూడదు ప్రభావం తండ్రి మీరేనైనా మీ యొక్క శక్తిని నడిపి నడిపించండి ప్రభావ తండ్రి నా ప్రభావం మీరేనైనా మమ్మల్ని నడిపించే దేవుడు ప్రభా జ్ఞానం అనుగ్రహించి దేవుడు నీవేనైనా ప్రభావ మేము వెళ్ళి ప్రతి చోటనైనా మీరేనైనా గొప్ప కార్యాలు జరిగించండి ప్రభావ అయినా మమ్మల్ని అటువంటి ప్రభావం ప్రతి ఒక్కరిని ఆయన సర్వసత్యంలోకి నడిపించాలో ప్రభావ నా తండ్రి మీరు మీ యొక్క నన్న ప్రభా మీ యొక్క గొప్ప కార్యాలు మేము వివరించాల ప్రాభాన్ని తండ్రి నా ప్రభా మీ యొక్క వాక్యాన్ని ప్రభా ప్రతి ఒక్కొక్కరికి ప్రకటించాల ప్రాభావనైనా తండ్రి అటువంటి నడిపింపు అందరికీ దయచేమని ప్రార్థిస్తున్నాం ప్రాబ్నైనా మీ వాక్యందరం మీద మాట మాతో మాట్లాడేందుకే వంద తండ్రి ఇదిగో నా ప్రభావ వైరస్ బాధితులని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ ఎంతగానో తగ్గిపోయిన ప్రభావ కేసులు అయినా ఎంతగానో తగ్గించినా ప్రభావానికి వందనాలు ప్రభావ కృపా కనికిరం చూపించినా దేవానికి స్థుతులు స్తోత్రాలు తండ్రి నా ప్రభావ ఇదిగోనైనా ఇంకా ప్రభావ ఎన్నో భయంకరమైన తెగులు రాబోతున్నాయి ప్రభా నా తండ్రి కొత్త కొత్త రకాలు పుట్టుకొస్తున్నాయి ప్రభావ మీరే ప్రభావ వాటన్నింటినీ కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నా తండ్రి జనులకు ఏ రీతిగా వాటి నుంచి తప్పించుకోవాలని మీరేనైనా వాటికి జ్ఞాన వాళ్ళందరికీ జ్ఞానం దయచేయండి ప్రభావ ఇంకా వైరస్తో ఇబ్బంది పడుతున్న ప్రభావం స్వస్థపరచండి తండ్రినైనా నా తండ్రి ప్రతి ఒక్కరినైనా సరసత్యంలోకి రావాల ప్రభా రక్షణలోకి రావాల ప్రభావ సృష్టిని విడిచిపెట్టాల ప్రభా సృష్టికర్తట్టు తిరగల ప్రభావ తండ్రి ఏ ఒక్కరినైనా ఇది ఉన్న ప్రభావ ఈ రోజు తండ్రి అవిశ్వాసం కొద్ది తండ్రి ప్రభా ప్రతి ఒక్కరినైనా చుట్టూ తిరుగుతున్నారు ప్రభావ తండ్రి దాని వల్ల చూపించినారు ప్రభా నీకు వందనాల తండ్రి నా ప్రభావందరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి వారు అందరినైనా వ్యాక్సిన్ ప్రభావ ఎటువంటి దుష్ప్రభావాల మీద పనిచేయకుండా మీరు సహాయం దయచేయండి ప్రభావ నేను ప్రతి ఒక్కరికి నాయన మిమ్మల్ని ఆశ్రయించే ఎందుకు వారిని ప్రేరపించని ప్రభావం ప్రతి ఒక్కరి ఆత్మీయతలు ఇప్పబడాలా ప్రభావం ఎందుకంటే నాయన నీ గుడి పక్కన మంది పండుగండడం పక్క మంది పండి నీకేం కాదని వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకోవాలా ప్రభావ లే తండ్రి ఏ తెగులు మా గుడాలను సమీపించిన వాగ్దానాన్ని ప్రభావ మేము స్వతంత్రించుకోవాలా ప్రాభావ తండ్రి ఆ వాగ్దానాలు పట్టుకుని ప్రభావం మిమ్మల్ని వేడుకోవాలా ప్రభావం తండ్రి అప్పుడు మీరు కార్యాలు చేస్తారు ప్రభావ నా తను అటువంటి విశ్వాసం ప్రభావ ఈరోజు చాలా మందికి లేదు ప్రాబ్ నాయన నేను స్వార్థానికి ప్రాభావ ఏవో డబ్బులు దోచుకోవడానికి నా ప్రభావ తయారు వ్యాక్సిన్లే కాపాడతాయని ప్రభావ తండ్రి వాటి పడుతున్నారు ప్రభావ తండ్రి నిన్ను విడిచిపెడుతున్నారు ప్రభావ కానీ సర్వము చేసే దేవుడు నీవే అని వారు ఎరగాల కాపాడగలిగే దేవుడు నీవే అని వారు ఎరగాల ప్రభావ మీ బిడ్డలైనా ప్రభావం ఏర్పరచబడిన వారు ఏర్పరచబడిన వారు ప్రభావ ప్రతి ఆ రీతిగానే ఉన్న ప్రభావ తండ్రి ఆత్మీయత విప్పబడాల తండ్రి మీతో తిరగల ప్రభాన తండ్రి మీరేనైనా వాక్యం దొరవాలతో మాట్లాడని ఆయన ప్రేరేపించుకుని ప్రార్థిస్తున్నాం గణా తండ్రి ఇంకోన్నో ప్రభావం అయినా పడిపోయిన సేవకులందరూ నెనపత్ర రావాలా ప్రభావ సార్వసత్యంలోకి రావాలా ప్రభావం అయినా ఇదన తండ్రి ఎవరైనా తప్పుడు దానిగా బోధిస్తున్నారు ప్రభావ తప్పుడు విధంగానైనా నీ గొర్రెలను ప్రభావ తప్పుడు పట్టిస్తున్నారు ప్రభావ తండ్రి మీరు వారందరి పట్ల కనికరం చూపించండి ప్రభావ మీరే వారితో వాక్యం ద్వారా మాట్లాడండి గద్దించండి ప్రభావ అందరూ నైనా సక్రమైన మార్గాలకు రావాలా ప్రాభావ తండ్రి ప్రభావ ఏ వివనైనా కొత్త కొత్త రూల్స్ అన్ని పెట్టుకునే ప్రభావం నా తండ్రి విశ్వాసాన్ని ప్రభావం చర్చలకు కూడా రాకుండా కొన్ని సంఘాలు ఉన్నాయి ప్రభావ నా తండ్రి ప్రభావటువంటి వారిని కూడా మీరు గద్దించండి ప్రభావం ఆ తండ్రి సొంత తలంపులు ప్రభావం ఏం పెట్టడానికి వీల్లేదు ప్రభావం నీ విధానాలనే పరిచయం చే చేయాలి కానీ ప్రభా మా విధానాలు మా తలంపులు కాదు ప్రభావ నా తండ్రి మా విధానం వాళ్ళ విధానాలు వాళ్ళ తలంపులు వాళ్ళ ప్రభావ ఎంతో మంది నాయన చర్చి కూడా రాలేని స్థితిలో ఉన్నారు ప్రభా తండ్రి అటువంటివన్నీ కూడా మీరు గర్దించండి ప్రభావం మీ యొక్క వాక్య లోతుల్లోకి నడిపించండి ప్రభా మీ వాక్యానుసారం ప్రభా ప్రతి సంఘం నడవల్ల ప్రభా మీరే కృపా కలిగిన దయచేయండి ప్రభావ మీరే వారికి నైనా నూతనంగా అభిషేకించి నైనా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము రాత్మీని తలెప్పమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఏదో నా తండ్రి మధ్యాహ్నం కాల సమయంలో ప్రభా ఈ పేర్లు ప్రతి బ్రదర్ సిస్టర్ మేము ముట్టండి ప్రభావ గ్రూప్ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆయన ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావం వెళ్ళే ప్రతి చోట ఆయన మీరే కంచా కాబదచేయండి ప్రభావ అడ్డగించడానికి వెళ్ళేది ప్రభావ మీరే నాయన వెళ్ళే ప్రతి చోట ఆయన మీరే గొప్ప కార్యాలు జరిగించండి విజయం అనుగ్రహించండి ప్రభావ మీ చిత్తానికి వ్యతిరేకమైన ఏ పనిని ప్రభావం చేయకుండా ప్రభావ తను మీరు నాయన వాళ్ళని గద్దించండి ప్రభావ మీ యొక్క మీకు ఆత్మత నూతనంగా అభిషేకించండి ప్రభావ నాయన ప్రభావ ఇంకా ప్రభావ మీ మీ ఒక వాక్యంలో మరింత బలపడాల విశ్వాసంలో బలపడాల ప్రభావ నా తండ్రి మీ యొక్క సేవ చేయాల ప్రభావ నా తండ్రి బయటికి రావాలా ప్రభావ అటువంటి జ్ఞానని నడిపించండి ప్రభావ మరి కుటుంబాల్లో నాయన మీరే నైనా ప్రతి ఒక్క అవసరతను తీర్చుమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నాయన అన్నను బట్టి చంద్రశేఖర బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ నాయన మీరే మాట్లాడినారు ప్రభావ మీకు వందనాలు తండ్రి ఆయన దిన దినం నేను మమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నారు ప్రభావ దిన దినం ప్రభా నా తండ్రి మా యొక్క బాధ్యతను మీరు గుర్తు చేస్తా మీకు వందనాలు ప్రభావ నా తండ్రి నాయన ప్రభావ బాధ్యతను మేము మర్చిపోకూడదు ప్రభావ మేము మర్చిపోలేదు ప్రభావ మేము ఏదైతే సమయం కోసం నేను ఇప్పటి వరకు అయితే వేచి చూస్తూనే ఉన్నాం ప్రభా నా తండ్రి ఇంకొను ప్రభా ఎక్కువసేపు వేచి చూడకుండా ప్రభ మేము ముందుకు పోవాలా ప్రభా నా తండ్రి అందరికి అనుగ్రహించండి ప్రభ నా తన అన్న ద్వారా ఇంకా నా తండ్రి మరైన మరుగైన విషయాలని బయలుపరచండి ప్రభ నా తండ్రి అన్న ఏ రీతిగా అర్థం చేసుకుంటున్నాడో ప్రాభ మేము కూడా రీతిగా అర్థం చేసుకోవాలా ప్రభావ ఎందుకంటే ప్రాభ మీ ఆత్మ ఒకటే ప్రభావ మీరు జ్ఞానం ఒకటే ప్రాభ కానీ ప్రభావం మాలో బలహీనతల వల్ల మేము అర్థం చేసుకోలేకపోతున్నాం ప్రభావ అంతే ఆ మా నుంచి దూరం చేయడం ప్రభావ మేము కూడా రీతిగా అర్థం చేసుకోవాలా ప్రభావ వాఖ్యాలనే ప్రాభం మేము పదందరికీ ప్రకటించాలా ప్రభావ మీరే జ్ఞానం ఒక అందరికీ అనుగ్రహించిన ప్రభావ అన్న అన్న కుటుంబంలో ప్రభావ మీరే శాంతి సమాధానం కలగలు చేయడం ప్రభావ మీరే మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ ప్రభావ శిష్యుత్ని కూడా మీరైతే జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మీరే నైనా సార సత్యంలో నడిపించిన ప్రభావం మరింతగా సేవలో వాడుకోండి ప్రాబ్ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రాబ్ నా తండ్రి అపవాదిని అయినా వారి ప్రభావం చూపించకుండా మీరు ప్రతి ఒక్క గద్దించండి ప్రభు నా తండ్రి మీ యొక్క బిడ్డలుగా మారాలా ప్రభావ మీ నామాని మహిమకరమైన బిడ్డలుగా మారాలా ప్రాభ నా తండ్రి ందు పరమందు ప్రభాతి జ్ఞానంలో ప్రభావ ముందు ఉండాలి ప్రభావ మంచి జ్ఞానంతో పరలక జ్ఞానంతో నింపండి ప్రభావ మీరే నాయన కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకొని రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణలో నడిపించండి ప్రభావ నా తండ్రి మీకు గొప్ప సాక్షులుగా నిలబెట్టండి ప్రభావ గొప్ప సేవకులుగా మార్చండి ప్రభావ మీకు వందనాల ప్రభావ నా తండ్రి ఈ వజానకాల సమయంలో ప్రభావ మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినైనా ఎన్నో మార్గైన విషయాలు మాకు తెలియజే ప్రభావ మా యొక్క బాధ్యతను ప్రభావం మేము ఏ రీతిగా ముందుకు సాగాలను ప్రభావ మాకు తెలియజేసినందుకే కోట్ల అధిక కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావంలో యువములను మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధం నమం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్యాస్టర్ మెర్చి సిస్టర్ ఉన్నారు ప్రేమ గల మాపర్లో కప్పు తండ్రి పరిశుద్ధులైందేవా వేసాయా నాయన రక్షక ఈ మధ్యాహ్న కాలం మేము కూడుకొని ప్రేయ చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు వేసా ప్రభా నాయన మంచి వాక్యాన్ని వినిపించినందుకు వందనాలు వేసాయా ప్రభ మేము జీవితాన్ని జీవించలాగునా మీద ఆధారపడి బ్రతుకులాగున అనుగ్రహించండి సార్ ప్రభావి గ్రూప్లో ఉన్న సభ్యులను అందరినీ కాపాడి దీవించి అలాగే అనాథలను నిరాశ్రయలను జ్ఞాపకం తెచ్చుకుంటున్నామేసా డైలీ వేజెస్ వర్కర్స్ని కూడా జ్ఞాపకం తెచ్చుకుంటున్నామేసా వారికి కావాల్సిన నీడ్స్ అన్నిటినీ మీరే స్నామంలో ఫుల్ఫిల్ చేస్తారని విశ్వసిస్తున్నానే సార్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ఎంతగానో బాధపడుతున్నారే సార్ అందరికీ ఎంప్లాయ్మెంట్ ని అనుగ్రహిస్తారని విశ్వసిస్తున్నానే సార్ ప్రభా నాయన రక్షక మాకు మంచి హెల్త్ ని ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్నందుకు వందనాలి సార్ ఇంకా ఎవరెవరైతే రోగాలతో బాధలతో బాధపడుతున్నారో వారికి హీలింగ్ ని అనుగ్రహించండి సార్ అందరినీ మీరే కాచి కాపాడి దీవించి ఆశీర్వదిస్తారని ఈ కొద్ది విన్న పంలు క్రీస్ చేసినామం పేట పాపన త్రీయంగా వేడుకుంటున్నాను దేవాన్ మన తండ్రి యొక్క అన్నా ఆశీర్వాదం అయిపోయిందా బ్రదర్ అందరం అయిపోయాం అన్నా ఎవరు ఇంకెవరన్నా ఉన్నారా అందరూ అయిపోయాం కదా అయిపోయారు అందరూ అయిపోయారు మీరు ఆశీర్వాదం ఓకే బ్రదర్ ఓకే మన పడవైన ఈశ కృష్ణక సమాధానం నడిపింపు మనందరికీ సదకలం చాక ఆమె థ్యాంక్ యూ బ్రదర్ అందరికీ ఫైలో